నర్మణ ప్రయయా ధన త్యాగే నైకే అమృతమానశు పరేణ నాకన్నిహిత గుహాయా విభ్రాజతే తో విశంతి వేదాంత విజ్ఞానసునిశ్చితర్ధ్యాసయోగాతయ శుద్ధసత్వా తే బ్రహ్మలకే పరాంతకాలే పరామృత పరిముచ్యే దహక్ర పాపం పరమేష్మూత్యపుండరీకం పురమధ్య సగుస్థం త్రాక్రం గగనం విశోకస్తస్యదంతస్తపాసి వేదాదౌ స్వర ప్రోక్ ప్రతిష్టి తృతిలన పర సహేశ్వర శ్రీమత్పరమహంసరివ్రాజకాచార్యవర పదమాక్య ప్రమాణపారావారేణనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యానసమాధ్యష్టాంగనిష్టా తపశ్చక్రవర్తీ అనా విచ్ఛిన్న శ్రీశంకరాచార్యురుపరంపరా ప్రాప్తర్శనస్థాపనాచార్యా వ్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఖ్యత్రయ ప్రతిపాదకా వైదికమాగ ప్రవర్తకాస్వతంత్రా ఆదిరాజధాని విద్యానగరమహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజరాజగు భూమండలాచార్య ఋష్యశృంగపురవరాధీ తుంగభద్రారవాసీ శ్రీమద్విద్యాశంకర పాద పద్మాధకా శ్రీమజ్జగద్గురు శ్రీమద్భినవ విద్యాథమహాస్వామి గురుగరగమల సంజా శ్రీమజ్జగద్గరు శ్రీమద్భారతీ తీర్థమహాస్వామినా తత్కరమల స్రీమజ్జగద్గరో శ్రీ విదుశేఖర భారతీమస్వామినా దివ్యీచరణారవిందో సాంగ ప్రణామానా భిషజే భవరోగిణా నిధయే సర్వ విద్యా దక్షిణాూర్త నమ గురు గురుబ్రహ్మా గురుణుర్ గురుర్దేవ మహేశ్వర గురుక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురే నమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధిగే శ్యే త్ర్యంబి దేవి నారాయణి నమోస్ నమోస్య సహస్రమూర్తే సహస్రపాదాక్షిశిరుబాహవే సహస్రనాం పురుషాయ శాశ్వతే సహస్రకోట అంతరాయతిపశాంతే శాంతపనమచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి శరణం కరవాణి శదం తే చరణం వాణిచరాచరోపజీవ్యం కరుణామసృణ కటాక్షపాతై క అంబకు శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్కం సన్నిధిస్ సన్నిధిం క్రియాత్ విమపట కమల పుస్తక రుద్రాక్షస్తహస్తటీ కామాక్షి పక్ష్మక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థా వాగర్థవివ సంపృ వాగర్థ ప్రతిపత్త పితర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషజే భవరోగిణా నిధయే సర్వీ్యానా దక్షిణాూర్త మూకం కరోతి వాచాం పంగుంఘయతే గిరిం యత్పాతమహం వందే పరమానం దమాధవం పరమానం దాండవం కరకలిదర్శి ఆత్మద్ర పరికలిన్నతర్హి బర్హచూడ ఇతరకరగృహీతేత్ర మమ హృది సన్నిధిమాతనోతు కృష్ణ మమృ సన్ని కృష్ణ ారాయణ సమారంభా వ్యాస శంకరమ్యమాం అస్మాచార్యపర్యంతం వందే గురుపరంపరా శివాయరవ శివాయరవ శివాయరవే నమ ీవిష్ణు నమ శివాయ ్రీ విష్ణు నమ శివా నమో మహద్భ్యోషిభ్యో గురుభ్యో నమ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ శారదా పరమేశ్వరి పాదపద్మాలకు నమస్కరిస్తూ చంద్రమాళీశ్వరునికి అంజరిస్తూ జగద్గురువులకు ప్రణమిల్లుతూ జగద్గురు స్వరూపమైన సభకు నమస్కారం చేసుకుంటూ శ్రీ శ్రీమద్భగవద్గీతా ప్రవచన మహాయజ్ఞం ఇవాళ మూడవ రోజులోకి ప్రవేశించింది సాంఖ్యయోగం రెండవ అధ్యాయం దాన్ని చెప్పుకుంటూ ఉన్నాం ఇందులో అర్జునుడు యొక్క మనస్సుకు ఏర్పడిన శోకమోహాలు తొలగించడానికి భగవానుడు గీతోపదేశం చేస్తున్నాడని స్పష్టమైన వాక్యాన్ని శంకర భగవత్పాల్ వారు అడుగడుగునా తెలియజేస్తారు అంటే గీత యొక్క ప్రయోజనం ఏమిటి శోకమోహనాశనం ఇది ప్రధానం శోకమోహనాసనం అంటే శోకమోహాలకు కారణమైన అవిద్యానాశనమే శోకమోహాలు పోగొట్టడానికి జ్ఞానం తప్ప మరొక ఉపాయం లేదు అదే జ్ఞానాన్ని చెప్తున్నాడు ఇంకా చాలా ఉన్నాయి కదండి అంటే అవి జ్ఞానానికి సహకారులుగా మలచుకోవాల్సిన బాధ్యత అనేది కానీ జ్ఞానమే ప్రధానం కనుక జ్ఞానబోధతోనే ప్రారంభించాడు ఇక్కడ శోకమోహనాశనమే ప్రధానం యుద్ధం చేయించడం కంటే యుద్ధ భూములో ఆవరించిన శోకమోహాలు నశింపజేయడమే భగవద్గీత యొక్క ప్రయోజనం శోకమోహాలు పోగొట్టుకున్న తర్వాత స్పష్టత ఎప్పుడు యుద్ధం చేశాడు అర్జునుడు అది తెలుసుకోవాల్సింది అందుకు భగవద్గీత ఎందుకు పుట్టిందంటే యుద్ధాలు చేయించడానికి కాదు శోకమోహాలు పోగొట్టడానికి ఇది తెలుసుకోవాలి తెలియ కొంతమంది భగవద్గీత యుద్ధాలను ప్రేరేపిస్తుందని కొంతమంది అవివేకంతో చేసిన సందర్భం ఒకటి జరిగింది దానిని తెలివిగానే మన వాళ్ళు వాదించి భగవద్గీత ప్రతిపాదన చేశారు కానీ భగవద్గీత ప్రయోజనం ఏమిటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి నలభై రోజులు కూడా శోకమోహనాసనమే అది పోవాలని ఎవరికి లేదండి శోకమోహాలు పోవాలని ఎవరికి లేదు చెప్పండి అందరికీ కావాలి శోకమోహనాసనం అందుకే అందరికీ కావాలి భగవద్గీత ఇది ప్రధానమైన అంశం నిన్న ప్రారంభించారు అశోచ్యానన్వశోచస్థం దగ్గర నుంచే భగవాన్ని బోధ ప్రారంభమైంది అందుకే శంకర భగవత్పాలు వారు కూడా ఉపోద్ఘాతం రచించిన తర్వాత మిగిలిన విషాదయోగం మొదలైన శ్లోకాల్లో అర్థం స్పష్టంగానే తెలుస్తోంది గనక ప్రత్యేక వ్యాఖ్య రచించలేదు ఆ వ్యాఖ్య రచించింది మాత్రం అసౌచ్యానం అశోచస్త్వం దగ్గర నుంచే రచించారు వ్యాఖ్య అక్కడ నుంచి ఆ వ్యాఖ్యను తీసుకుని పెద్దలందరూ కూడా శంకరుల మార్గంలో మనకి భగవద్గీత భాష్యాలను అందించారు ఆది శంకరులు చేసిన భాష్యం వల్ల భగవద్గీత మాత్రమే గీత ఒక దృఢమైనటువంటి పరంపర ఏర్పడింది నిజమై కూడా ఎన్నో గీతలు ఉన్నాయి అన్ని గీతాలు దేనికది గొప్పవి అది చెప్పినప్పుడు వాడు గొప్పదనని చెప్తాం కానీ సర్వగీతముల సారము సర్వ వేదాది శాస్త్రముల సారము సర్వశాస్త్రార్థ సంగ్రహ అని భగవత్పాదులు వారే చెప్పారు కదా అటువంటిది భగవద్గీత అయితే ఈ భగవత్పాదు వారి భాష్యం రచించాక ఇంకా చాలా భాష్యాలు మనకు వచ్చాయి ఈ భాష్యాల్లో కూడాను అద్వైత సమ్మతమైనవి అద్వైతానికి విరుద్ధమైనవి కూడా వచ్చాయి అయితే అద్వైతానికి విభిన్నమైన ఉండొచ్చు కానీ విరుద్ధమైనవి మాత్రం కూడదు విభిన్నము అంటే అద్వైత సంప్రదాయం లేకపోయినప్పటికీ సాధన దశలో ద్వైతాది సంప్రదాయములు గ్రాహ్యములే కానీ అద్వైతాన్ని ఖండిస్తూ విరుద్ధంగా చెప్పేటువంటివి మాత్రం వేద ఆ కారణం చేతనే శంకర భగవత్వాదు వారు రచించిన తర్వాత కూడా కలిప్రభావం చేత ద్వైతవాద వ్యాఖ్యానాలు వాటిని తిరిగి సవరించి శంకరాద్వైతం యొక్క శంకర భాష యొక్క ప్రశస్తిని ప్రతిపాదించే మహాత్ములు అందరూ ఉద్భవించారు వారిని ఒక్కసారి స్మరించుకోవాలి వారందరూ ఊతంతోనం అని వాళ్ళు చెప్పుకోగలుగుతున్నాం వారిలో ప్రధానంగా మధుసూదన సరస్వతి అని అద్వైత సిద్ధి గ్రంథం రచించడమే కాకుండా భగవద్గీతకి గూఢార్థ దీపిక ఇప్పుడు భగవద్గీత వరకే మనం చెప్పుకుంటున్నాం గూఢార్థ దీపిక అద్భుతమైన భాషను రచించాడు ఆయన అని పరమకృష్ణ భక్తుడండి దాన్ని బట్టి అద్వైత జ్ఞానానికి భక్తికి విరుద్ధమేం లేదని చక్కగా తెలుస్తుంది అందులో ఏ విధంగా భక్తి ద్వైతంతో మొదలై అద్వైతంతో పండుతుందో రుజువు చేశాడు మహానుభావుడు వంశీ విభూషితకరా నవనీర పీతాంబరా దరుణబింబ ఫలాదరో పూర్ణేందు సుందర ముఖా అరవింద నేత్రాత్ కృష్ణాత్పరం కిమపి తత్వమహన్నజ అని అన్నాడయన అంత అఖండమైన కృష్ణ భక్తుడు గూఢార్థదీపిక అద్వైత సిద్ధి రచించిన మహానుభావుడే భగవద్గీతకు భాష్యం రచించాడు తర్వాత అనేక మంది రచించారు అందులో శ్రీధరులు వారు వీరిని కూడా స్మరించుకోవాలి వీరందరినీ ఈ సమయంలో మన గురువులుగా భావించుకోవాలి వారి కృప లభిస్తేనే మనకి చెప్పేవాడికి వినేవారికి స్పష్టత ఉంటుంది ముందే మనం గ్రహించవలసిందంటే ఎన్నో ప్రవచనాలు విన్నా ఇది కూడా విన్నా కాలక్షేపం కదా కూర్చుంటే మాత్రం భగవద్గీత వినడానికి లేదు భగవద్గీత కావాలనుకుని ఆ శ్లోకాలపై దృష్టి పెట్టి దీనివల్ల నేను తరించాలనుకునే వారికే భగవద్గీత ప్రవచనం అందుకు మహాత్మను ఒకసారి స్మరించుకుంటున్నాం శ్రీధరుల వారు అంటే వారిని మనం నమస్కరించుకోవాల్సిన విశేషం ఏంటంటే భాగవతానికి ఎన్ని వ్యాఖ్యానలు ఉన్నా శ్రీధరుల భాక్ష్యమే మనకు ప్రమాణం ఆయన భాగవతానికి విష్ణు పురాణానికి కూడా భాష్యం రచించారు ఆయన మళ్ళీ అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి భగవద్గీతకు భాష్యం రచించారు శ్రీధరుల అది సుబోధిని అనే పేరుతో ఆయన గొప్ప వ్యాఖ్యని మనకు అందించారు ఆడ తర్వాత మళ్ళీ బహుకాలం కొన్ని శతాబ్దాల తర్వాత ఏవైతే మళ్ళీ అద్వైతవాదానికి విరుద్ధంగా చేశారు కొంతమంది పెద్దలు వాటిని ఖండిస్తూ శంకరులు హృదయాన్ని ఆవిష్కరించానికి కొద్ది దశాబ్దాల క్రితం మహానుభావుడు ఉద్భవించాడు ఆయన తెలుగువాడు కావడం మనకు గర్వకారణం ఆయన పేరు శ్రీ బెల్లంకొండ రామరాయ కవి మహానుభావుడు ఆయన జన్మత అద్వైతి కాకపోయినా జ్ఞానత అద్వైతి అయిపోయాడు ఆయన విశేషం ఏంటంటే పూర్వజన్మ సంస్కారం చేత హయగ్రీవ స్వామి స్వప్నంలో కనబడి దర్శనమిచ్చాడు ఆడ తరువాత ఆయన సంప్రదాయబద్ధంగా హైగ్రీవ స్వామి చెప్పిన మంత్రాన్ని సంప్రదాయబద్ధంగా ఉపదేశంగా పొంది స్వామి ఉపదేశించిన మంత్రాన్ని మళ్ళీ స్వయంగా సంప్రదాయం చేసుకుని ఆ మహానుభావుడు హైగ్రీవ సాక్షాత్కారం పొంది ఆయన అనుగ్రహంతో జ్ఞాని అయ్యాడు ఈశ్వరానుగ్రహంతోనే జ్ఞానం లభిస్తుంది అటువంటి జ్ఞానాన్ని పొందాడు ఆయన ఎన్నో గ్రంథాలు రచించారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఆయన శంకరుల భాష్యాలన్నిటికీ కూడా వార్తీకములు రచించిన మహానుభావుడు మళ్ళీ అవతరించిన ఒకనొక ఆచార్యమూర్తి అనిపిస్తుంది అంత మహానుభావుడు అయితే పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో పుట్టారాయన ముప్పై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే జీవించారు కానీ అద్భుతమైన గ్రంథాలు రచించారండి ఆయన అవి సంస్కృతంలోనే రచించారు కనుక భారతదేశంలో ఏ భాష వారైనప్పటికీ కూడా సంస్కృతం ద్వారానే మనం గ్రహించగలం ఎందుకంటే గీత సంస్కృతంలో ఉంది శంకర సంస్కృతంలో ఉంది దానివల్లనే భారతదేశంలో అన్ని భాషల వారు గ్రహించగలిగారు అదేవిధంగా వీరు కూడాను అద్భుతమైనటువంటి భాషలు రచించారు భగవద్గీతకు సంబంధించి భాష్యార్క ప్రకాశము అని భగవద్గీతకు భాష్యం రచించారు బెలంకొండ రామరాయకవి గారు అలా తర్వాత ఎందరందరో తీసుకువచ్చారు మనకి తెలుగులో అందించిన వాళ్ళు కూడా చెప్పుకోవాలి కొందరు అంటూ ఉంటారు చాలా ఉన్నాయండి ఏది చదివితే మంచిది అని ఏది చదివితే మంచిది అనేదానికి ఇది గొప్పది అని సాహసం మనం ఎవరు ఎందరందరో పండితులు చేశారు కానీ ప్రసిద్ధిగా లభ్యమవుతున్న వాటిలో సామాన్యంగా తెలుసుకుని తరించిపోదాం అనుకునే వాళ్ళకు మాత్రం గీతాప్రస్ వారు ప్రచురించిన భగవద్గీత కంటే గొప్పదం దొరకదండి జయదయాల్ గోవింద్ కాన్ మహానుభావుడు ఆయన విష్ణు సాక్షాత్కారం పొందినటువంటి వాడు ఒకనొక ప్రయోజనం కోసం భగవద్విభూతి ఆయన్ని ప్రేరేపించి గీతాప్రస్ అనేదే లేకపోతే సనాతన ధర్మం ఏమవుతుంది అని ప్రశ్న ఏర్పడేటట్టు చేశాడు ఆ మహానుభావుడు ఎందుకంటే నేను ఈ సమయంలో గీతాభాషంలోకి వెళ్లకుండా గీతాభక్తుల గురించి చెప్పుకుంటున్నాం ఆయన్ని తలంచుకోకపోతే భారతీయులుగా హిందువులుగా పుట్టిన మనకు కృతజ్ఞతా దోషం వస్తుందని తరచుకుంటున్నాం గీతాప్రస్థ ద్వారా సనాతన ధర్మం ప్రామాణికమైన భాష్యాలతో ప్రామాణికం సంప్రదాయ విరుద్ధము కాని ప్రామాణిక భాష్యాలతో రామాయణం భారతం ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ప్రధానంగా శంకరుల్ని తీసుకుని ఇతర సంప్రదాయముల్ని కించపరచకుండా వాటిలో మంచివి గ్రాహ్యంగా తీసుకుంటూ ఇప్పటికీ ఒక ప్రామాణ్యాన్ని తీసుకొస్తూ కళ్యాణని మాసపత్రికని అదేవిధంగా అనేక గ్రంథాలని వెలువరిస్తున్నటువంటి గీతా ప్రసిద్ధానికి మూల స్తంభం జయదయాల్ గోవింద్క ఆయన తత్వ వివేచని అనే వ్యాఖ్య రచించారు భగవద్గీతకి అది కూడా చాలా ప్రామాణ్యంగా మనకు కనబడుతుంది ఇక కాస్త తర్కించి యుక్తితో తెలుసుకున్న తెలుసుకోవాలనుకునే వాళ్ళకి అనేకమంది శంకర తెలుగు అనువాదాలు చేశారు అందరూ పండితులు చేశారు అందరూ చక్కగా చేశారు కానీ ముఖ్యంగా ఒకరిని చెప్పుకుంటే చాలు అంటే తెలుగు వారు అదృష్టం కొద్దీ మళ్లీ వాల్మీకి వ్యాసాదులు యొక్క విభూతి అవతరించిందా అన్నట్టు అవతరించిన ఒక మహానుభావుడు ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు వారు అత్యద్భుతంగా శంకరు గ్రంథాలకి తెలుగులో రచించారండి అది కేవలం మక్కి అనువాదం కాదు ఆ మహానుభావుడు ఎంత స్పష్టంగా తాను గ్రహించి మనకు అందించారు అందుకే గురువులైనటువంటి శ్రీ శ్రీ శ్రీ భారతీత మహాస్వామి వారు మొదలైన వారికి అత్యంత ప్రీతిపాత్రులై జగద్గురువులు భక్తులై వారు రచించారు కనుక ఇటువంటి గీతాభక్తులందరికీ నమస్కారం చేసుకుంటూ నిన్న మనం చెప్పుకునేటువంటి శ్లోకాల్లో ప్రధానంగా కృష్ణబోధ అశోచ్యానన్వ శోచస్వం నుంచి మనం చెప్పుకొని మొత్తం పదిహేనో శ్లోకం వరకు మాత్రమే చెప్పుకున్నాం ఆ శ్లోకాలు ఒక్కసారి చదువుకుంది కొద్దిగా గనక ప్రతిరోజు మునుపు శ్లోకాలను చదువుతూ ఉంటే ప్రవచనం సాగదు కానీ ఇప్పుడు కొద్దిగా ఉన్నాం గనక అనుబంధం ఏర్పడడం కోసం అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదా భాషసే గతూ నగతూచ నానుశోచండి పండితా నేవాహం జాతు నాసం నం నే జనాధిపా నవీ్యాే వయమత పరం దేహినోస్యథా దేహే కౌమారం యౌ్వనం జర తేహాంతరప్రాప్తి ధీరస్త్రుహ్యతి మాత్రస్పర్శాస్ కౌన్యాయ శీతోష్ణసుఖదుదా ఆగమాపాయునో నిత్యా తాం స్థితిక్ష్ స్థితిక్షస్వభారత ఆగమోపాయనో నిత్యా తాం స్థితిస్వభారత ఎంభిన వ్యథయంత్యేతే పురుషం పురుషర్ష సమదుఃఖ సుఖం ధీరం సౌమృత కల్పతి ఇప్పటి వరకు ఐదు శ్లోకములు ప్రధానంగా నిన్న వ్యాఖ్యానించుకున్నాం ఇందులోనే శోకమోహ నివృత్ర్థం ఉపదేశం జ్ఞానం గనక జ్ఞానంతోనే ప్రారంభించానండి కొందరు అంటారు వెంటనే జ్ఞానం ఏంటండి అంటే ఏది ఔషధమో అదే చెప్పాలి తెలిసిన వాడు అదే ఇస్తాడు ఔషధం లేనివాడు పాపం ఏం చేయగలడు ఔషధమే తానైన కృష్ణుడు జ్ఞానమే చెప్తాడు జ్ఞానంతోనే శోకమోహాలకి నాశనము గనక పరమాత్మ ఆ విధమైన బోధ చేశాడు ఇదొక్కటే అమృతత్వాన్ని కలిగిస్తుంది ఇది లేకపోతే నాణ్య విద్యతే అయినాయా అందుకే అమృతత్వానికి కారణమైనది ఏదో అది చెప్పాడు ఎవడైతే ఇటువంటి బుద్ధి కలిగి ఉంటాడో అంటే ఆత్మానాత్మ వివేకం అనేది చాలా ప్రధానమైన విషయం అది విచారణతో తెచ్చుకో వివేకం విచారంతోనే అంటే నువ్వు ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది కనుక నశించే వస్తువులు మార్పు చెందే వస్తువులు అంటూ కొన్ని ఉన్నాయి నశించనిది మార్పు చెందనది ఉంది ఇక్కడ జాగ్రత్తగా వింటే నశించే మార్పు చెందే అన్నప్పుడు బహువచనం వాడం నశించని మార్పు చెందని అన్నప్పుడు ఏకవచనం వాడం అంటే మార్పు చెందనది నశించనిది ఎప్పుడు ఒకటే ఉంటుంది ఎన్నో ఉన్నాయంటే మార్పు చెందే అర్థం లేదా వికారములే అనేకం ఉంటాయి వికారం లేనిది ఏకంగానే ఉంటుంది వికారం అంటే అనేకముగా ఒకటే వికారం కనుక అనేకములు వికారములు అవన్నీ అంటే వాటి లిస్టి చెప్పడం మహా కష్టం అండి మనం అనుకుంటాం ప్రపంచం పరమాత్మ కంటే సులభంగా అర్థమవుతుంది కానీ ప్రపంచం అంత అయోమయం మరొకట్లేదు ఇది అనేకం అనేకమైన దీనికి ఒకటి ఈ దేహం దేహంతో ఇంద్రియాలు ఇంద్రియాలు అనుభవించేవి అందుకే మాత్రాస్పర్శాస్తు అంటే ఇంద్రియ విషయ సంయోగము అర్థం ఇక్కడ ఇంద్రియములకు విషయములకు యోగము ఇవి ద్వంద్వములతో ఉంటాయి శీతోష్ణ సుఖ దుఃఖదాహా అయితే ఇవి పోని శాశ్వతాల దేవుళ్ళు ఆడుతున్నావు అంటే ఆగమో పాయనో అనిత్యాహ ఇవి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి మరి వస్తూ ఉంటే పోతుంటే నేనేం చేయాలి తితిక్షస్వా అక్కడ చెప్పే తితిక్షను కలిగి ఉండు వచ్చి పోయే వాటిని చూస్తుండే అందుకే మహాభరతలు వచ్చినప్పుడు కొన్ని వృక్షాలు వంగుతాయండి వెళ్ళిపోయిన వంటే నిలబెడతాయి అది తితిక్ష అంటే అందుకని ప్రవాహాన్ని కొట్టుకుపోవట్లేదు ఇది తెలుసుకోవాల్సింది అందుకే జరుగుతున్న సంఘటనలతో నువ్వు మారిపోకూడదు కొట్టుకుపోకూడదు నువ్వు నువ్వుగా ఉండాలి నువ్వు నువ్వుగా ఎప్పుడు ఉంటావు సత్యమునందు నిలబడినప్పుడు ఉంటాం ఎందుకంటే అనిత్యములు అసత్యములు ఈ మాత్రాస్పర్శలు సత్యము నిత్యమైన ఆత్మతత్వమునందు నువ్వు నిలబడినప్పుడు స్థిరంగా ఉంటావు ఇది తెలుసుకో అటువంటి ధీరుడికి ఎంభిన వ్యధయంచేతే పురుషం పురుషశభ సమదు సుఖం ధీరం సౌమృతత్వాయ కల్పతే అటువంటి వాడిని ఈ మాత్రాస్పర్శాదులు శీతోష్ణ సుఖదులు నవ్వ్యధయం చేతే అవి కలతపెట్టవు ఎందుకు వాడు సమ దుఃఖ సుఖం దుఃఖ సుఖాల్లో మార్పు చెందకుండా ఉన్నాడు అది సమమనే మాటకి మార్పు చెందకుండా ఉండుట ఇది అర్థం అది వాడు ధీరుడు అంటారు ధీర మాటకి అద్భుతమైన వ్యాఖ్యానం భగవత్పాదాలు వారిస్తారు ఆయన పదాలను మించి పదం మరొకటి పెట్టలేము దర్శన నిష్ఠ అన్నారు నిత్య ఆత్మ దర్శన నిష్ట నిత్యము ఆత్మను చూచుట ఎందు నిష్ఠుడైన వాడు చూచుట అంటే బుద్ధి పెట్టుట లక్ష్యముగా ఉండుట విచారించుట ఇత్యాదు కనుక ఎప్పుడు ఆత్మ అంటే ఏమిటి అనే దాని ఎందే ఆ అనుభవమునందే ఎవడు నిష్ఠుడే ఉంటాడో వాడు ధీరుడు ఎందుకంటే వికారాలు కలిగించేవేవి ఇందాక చెప్పిన అనుభవాలు వికారము లేనిదేదో అది ఆత్మ కనుక దాని ఎందు ఉన్నవాడు దాని ఎందు దృష్టి వాడికి వికారము లేదు పైగా దాని నిష్ఠుడైపోయి ఉన్నాడు నిత్యాత్మ దర్శ నిష్ఠుడికి అమృతత్వం లభిస్తుంది ఇంతవరకు చెప్పినటువంటి ఈ విషయముల్లో స్పష్టత మనకు కనిపిస్తూనే ఉన్నది ఆడు తర్వాత ఈ ఆత్మానాత్మ వివేకమే కొనసాగిస్తున్నాడు ఎందుకంటే మూడు రకాలుగా ఇక్కడ సమాధానం చెప్తున్నాడని చెప్పుకున్నాం కదా ఒకటి తత్వ దృష్టి రెండవది ధర్మ దృష్టి మూడవది భౌతిక దృష్టి ఇది కూడా అంటే మూడు దృష్టిలతోనూ కూడా నువ్వు యుద్ధం చేయడం మంచిది చెప్పాడు ఇక్కడ ఇది చెప్పబోతున్నాను అనడానికి మూడు టైటిల్స్ లాగా అనార్య దుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అని మూడు పదాలు వాడాడు నువ్వు చేస్తున్న పని యుద్ధం చెయ్యనని విరమించుకోవడం ముందే అది అనార్య దుష్టం ఆర్యులైన వారు మెచ్చుకోరన్నాడు ఆర్యులు అంటే ఆత్మానాత్మ వివేకం కలవారు అందుకు మొట్టమొదటి ఆ భాగం చెప్పాడు అస్వర్గ్యం అంటే ధర్మాన్ని కానీ మనం అతిక్రమిస్తేనే అరకానికి పోతాం అందుకు ధర్మ దృష్టి తర్వాత చెప్పాడు ఇక ఆ లోకం ఈ లోకం ఉన్నాయో లేదో ముందు ఇక్కడ అపకీర్తి పొందుతో భౌతికంగా అందుకే అకీర్తికరం మూడు ఆ మూడింటి కిందే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఇప్పుడు అర్జునుడి అనార్య దుష్టం ఎందుకయ్యిందో ఆత్మానాత్మ వివేకం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం ఇక్కడ తర్వాత అత్యద్భుతమైన శ్లోకం కొన్ని శ్లోకాలుంటాయి అసలు వేదాంతం అంటే అంతేనండి కొన్ని గ్రంథి శ్లోకాల్లో ఉంటాయి అందుకే మహామహా పండితులు శాస్త్రవేత్తలు కూడా అలాంటి చోట పరుబాటు పడిపోతూ ఉంటారు ఎందుకంటే భాషదర్శనంతో మాత్రం పరిష్కారం ఉండదు కృష్ణుడు అంటే యోగేశ్వరేశ్వరుడు ఎప్పుడు యోగస్థితి నుంచి చ్యుతం కాకుండా ఉంటాడు అందుకే అచ్యుతుడు ఆయన ఇక్కడ ఆయన అచ్యుతుడు స్థాయిలో మాట్లాడుతున్నాడు ఆయన వినేవాడు సామాన్యుడు కాడు ఎంత గురువు హై స్థాయిలో చెప్పినప్పటికీ కూడా శిష్యుడు అహంకారం విడిచిపెట్టి వినాలనే శ్రద్ధ కలిగి హృదయాన్ని తెరిచిపెట్టుకుంటే తప్పకుండా వర్షిస్తుందండి ఇక్కడ అలాంటి శిష్యుడు కూర్చున్నడుగానే పర్వాలేదు కానీ వినవాళ్ళందరూ అలా అర్జునుడు లాంటి వాళ్ళ చెప్పేవాళ్ళందరూ కృష్ణుడు లాంటి వాళ్ళ కానీ అర్జునుడు లాంటి వింటూ ఉంటే కృష్ణుడు లాంటి చెప్తూ ఉంటే సామాన్యులకు అర్థమయ్యే భాష అలా వస్తుంది అది కూడా తెలుసుకోవాలి ఇద్దరు పండితులు మాట్లాడుకుంటూ ఉంటేనే మనం నోరు వెళ్ళబడతాం అక్కడ అర్థం కాదు బలే ఉన్నాయండి భాష నీకే అర్థమైంది నాకేం అర్థం కాలేదు అంతే కదా ఇద్దరు మామూలు పండితులే మాట్లాడుకుంటే మనకు అర్థం కాదే అలాంటిది ఆ స్థాయిలో మాట్లాడితే మనకే అర్థం అవుతుంది అందుకే కృష్ణుడు పలికిన యోగ కొంతమంది పొరపాటుగా అర్థం చేసుకున్న గ్రంథి శ్లోకాలు ఉంటాయి అలాంటివి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి అందున ఆధునికంగా అందరినీ రంజింపజేయాలన్న ఉద్దేశంతో అసలు విషయాన్ని పక్కన పెట్టి దానికి ఇంకో రకంగా వ్యాఖ్యానించి జనరంజనమే ప్రధానంగా వెళ్ళిపోయినటువంటి వ్యాఖ్యానాలు కూడా చాలా వచ్చాయి ఇలాంటి సమయంలో కృష్ణ హృదయం తెలుసుకోవడానికి దిక్కేమిటి అంటే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం ఆయన వాక్కు తెలుసుకోవాలంటే శంకరం వందే జగద్గురు ఇంకోటి లాభం లేదు ఆయన మాటలు ఊతం కావాలి ఆయన మాటలను అనుసరించే వారి మాటలు మనకు ఊతం కావాలి దాన్ని ఆధారం చేసుకుంటూ చెప్పుకోవాలి నాసతో విద్యతే భావో భావ విద్యతే సత ఉభయో దృష్టోంతహత్వనోస్తత్వదర్శి ఇది కూడా చాలా అందమైన శ్లోకం అయోమయం కలిగించే శ్లోకం కూడా కానీ చక్కగా వింటే అయోమయం లేదు అందులో శ్రద్ధాలోపం వల్ల అయోమయం ఏర్పడుతుంది ఎప్పుడు తెలుసుకోవాలి శ్రద్ధ కలవాడికి ఎప్పుడు అయోమయం లేదు కనుక శ్రద్ధ కలిగి ఉండాలి ఏకాగ్రత కలిగి ఉండాలి రెండిటితో వినాలి నా అసత విద్యే భావ భావ అంటే ఉనికి ఉండుట అనర్థం ఇక్కడ అసత్తుకి భావన లేదు అంటే అసత్తుకి ఉండడం అనేది లేదు నా భావో విద్యతే సతహ సత్తుకి ఉండకపోవడం అనేది లేదు అన్నాడు ఇక్కడ ఇక్కడ సత్ అనే శబ్దం వాడాడు ఇక్కడ సత్తు అసత్తు రెండు శబ్దంలో ముందు వాడాడు అయితే ముందు సత్తుతో ప్రారంభించచ్చు కదా అసత్తుతో ఎందుకు ప్రారంభించాడంటే మన ముందు నుంచి అలవాటు అసత్తే కనుక అక్కడి నుంచి ప్రారంభించాడు ఎందుకు అనగా నా సతో విద్యతే భావ అసత్తుకి ఉనికి లేదు సత్తుకి ఉనికి లేకపోవడం అనేది లేదు ఉభయోరపు దృష్ట అనయా అనయో తత్వదర్శి ఈ రెండిటి యొక్క తత్వము అంతః అనే మాటకి ఇక్కడ ఏంటంటే తత్వము అని అర్థం ఇక్కడ ఈ రెండిటి యొక్క అంతః తత్వము తత్వజ్ఞానులు చేతి చూడబడుతుంది అంటే వారు మాత్రమే తెలుసుకుంటారు ఈ సత్తు అసత్తుల గురించి నేను చెప్పిన మాట తత్వదృష్టలైనటువంటి మహాత్మును మాత్రమే తెలుసుకోగలరు అంటే ఈ రెండు అర్థం కావాలంటే ఉండవలసింది ఏంటి తత్వజ్ఞానం ఉండాలి కానీ తత్వజ్ఞానికి ఇది స్పష్టంగా తెలుసు అంటే వాళ్ళ అనుభవ రూత్యా వాళ్ళు గ్రహించగలిగారు కానీ సాధకుడు ఇంకా అనుభవం లేదు కదా అందుకే తత్వదృష్టులు చెప్పిన దాన్ని బట్టి వీడు ఆలోచించాలి అందుకే తత్వదృష్టలు ఇలా చెప్తారు జ్ఞానులు ఇలా చెప్తారు అంటే వాళ్ళ అనుభవంతో తెలుసుకున్నారు నీకు అనుభవం లేదు అనుభవం లేకపోతే లేదు గనకనే ఇంకా సాధకుడి దశలో ఉన్నాం కానీ సాధకుడైన వాడు చెప్పింది వినాలి అందుకే మాటి మాటికి ఇలా చెప్తారు యోగులు ఇలా చెప్తారు తత్వదర్శ ఇలా మాట్లాడుతుంటాడు కృష్ణ పరమాత్మ అంటే అనుభవం కలిగిన వారు తెలుసుకుంటారు అని చెప్పడం ఇక్కడ ఇప్పుడు మనకేమంటే నేను ఏమనిపిస్తుంది ఇది అసత్యం కాదు ఎందుకంటే అనుభవం పొందిన వాళ్ళు ఉన్నారు అంతే కదా ఫలానా అనుభవం పొందాడు అని కొంతమంది అమెరికాకి వెళ్ళొస్తేనే అమెరికా ఉందని నమ్మకం ఏర్పడుతుంది అంతే కదా అసలు ఏం తెలుస్తుంది అదేవిధంగా అనుభవం పొందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు తత్వదర్శి అనే మాటలు చెప్తున్నారు వాళ్ళకిది ఉభయోరపు దృష్టో అంతః ఆ రెండు యొక్క తత్వము వారి చేత చూడబడుతుంది అని చెప్తున్నాడు ఈ శ్లోకానికి మనం సదసత్వివేకం అని పేరు పెట్టుకోవచ్చు సత్ అసత్ వివేకం సత్తుని అసత్తుని వేరు చేసి చూడగలిగే బుద్ధిది ఎందుకంటే ఒక మాట శాస్త్రం మనకు చెప్తోంది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంతే కదా ఇక్కడ ఉన్నది ఒకటే బ్రహ్మము ఒకటే బ్రహ్మ అయినప్పుడు బ్రహ్మము తప్ప అన్ని కనబడుతున్నాయి అవునా లేదా అంటే శాస్త్రం చెప్పింది మన అనుభవంలో తప్పు అవుతుంది ఉన్నమాట చెప్పాలంటే బ్రహ్మం ఒక్కటే బ్రహ్మము తప్ప మరొక వస్తువు లేదు మనకు బ్రహ్మము తప్ప అన్ని వస్తువులు కనబడుతున్నాయి అవునా ఉన్నమాట చెప్పండి ఇక్కడ కనుక ఏదో శాస్త్రం చెప్పింది కనుక బ్రహ్మం ఒకటే ఇంకా పాటకు దొరికింది కనుక బ్రహ్మం ఒకటే పాట వరకు విన్నాం అంతే కానీ సత్యం ఒక్కటే అయినప్పుడు అది తప్ప ఇన్ని కనబడుతున్నాయి ఏమిటి పోనీ ఏకం అంటే అనేకమే కనబడుతున్నాయి మనకి ఏకమైన బ్రహ్మం తెలియబడట్లేదు అన్నది కదా సమస్య మరి ఏకం అయినప్పుడు దేనుకో ఒకదానికి ఉనుకుండాలి రెండు ఉనుకుంటుందా అంతా అయినప్పుడు మరొక వస్తువు ఉంటుందా అదొక్కడ ఆలోచించాలి అంతా అదే అయినప్పుడు రెండో వస్తువు ఉంటుందా రెండో వస్తువు ఉంటే అదే ఏకం ఎలా అవుతుంది ఇది ఆలోచించవలసింది అది ఇప్పుడు రెండో వస్తువు ఉన్నట్లు కనబడుతుంది ఇప్పుడు దాన్ని పరిహరించాలి అంటే రెండవది ఉన్నట్లు కనబడడం అనే అజ్ఞానం తొలగించి ఏక వస్తువు ప్రతిపాదన చేయాలి రెండో వస్తువు ఉన్నట్లున్న అజ్ఞానం తొలగించడానికి నా ద్వైతం అద్వైతం ఉన్నారు ఇక్కడ ఏకత్వ ప్రతిపాదన చేస్తున్నాడు ఎంత అందంగా చేస్తున్నారో చూడండి ఇక్కడ అసత్తుకి ఉనికి లేదు మొట్టమొదట అసలు అసత్త అంటే సత్త అంటేనే ఉనికి అని ఉనికిలేని దానికి ఉనికిలేదు ఉనికికున్న దానికి లేకపోవడం అనేది లేదు అన్నాడు ఇక్కడ ఇది గొప్ప విషయం అంటే ఇక్కడ సత్ అనే విషయానికి అర్థమేంటి సత్త అంటే బ్రహ్మము అసత్తనగా ఇప్పటి ఐదు శ్లోకాల్లో విన్నటువంటి శీతోష్ణ సుఖ దుఃఖాలైన మాత్రాస్పర్శ దేహం ప్రపంచం దేహంతో సహా ప్రపంచం ఇదంతా సత్యం దేహంతో సహా ఈ ప్రపంచమంతా లేనిదండి అంటే మరి తమరో అది కూడా చెప్పాలి కదా ప్రపంచమంతా లేనిది ఎవడంటున్నాడు వాడి దేహం కూడా ప్రపంచంలో భాగం తెలుసుకోండి ఇక్కడ ఆత్మ వస్తువు ఈ ప్రపంచానికి దేహానికి కూడా విలక్షణమైనది అతీతమైనది అది ఎక్కడో లేదు మళ్ళీ దీని ఎందు వ్యాపించింది దీని ఎందు వ్యాపించినప్పుడు ఇది ఒకటి అదొకటిగా కాకుండా ఆత్మ వస్తువే విశ్వముద మొత్తం ఉన్నది కానీ ఉన్నది ఆత్మ వస్తువే అది సత్వస్తువు అది తప్ప మిగిలింది కనబడ్డం అసత్తే అది తప్ప మిగిలింది కనబడ్డం అసత్తు ఇది ఎలాంటిది అనే దానికి ఉదాహరణలు చాలా చాలా చెప్పారు ఆదౌ అంతేచయన్నాస్తి వర్తమానేపి తా అంటారు శంకర భగత్వాదు వారి యొక్క పరమగురువులు శంకరుల పరమగురువులు ఎవరండి గౌడ భగవత్పాదాచార్యులు వారు అవునా లేదా వారు మండుకి కారికల్లో ఎందుకంటే వారు చెప్పిన అద్వైత సిద్ధాంతమే కదా శిష్యుడు గారు కూడా చెప్తున్నారు పరిశిష్యుడు ఆదవు అంతేచయన్నాస్తి వర్తమానేపి తత్తద ఏది మొదటి ఉండదో ఏది చివరుండదో అది వర్తమానంలో కూడా లేదుపో అన్నాడు గొప్ప విషయం అండి ఇక్కడ ఈ మాట ఆలోచించవలసిన అంశం ఉంది అంటే ఏది మొదలు లేదో ఏది చివరు లేదు వర్తమానంలో కూడా లేదుట ఇది ఎలా అవుతుంది అంటే దీనికి అన్వయం గ్రహించవలసినది దీని భగవత్పాల్ వారు మంచి భాష్యం ఇచ్చారు యథా ఘటాది సంస్థానం చక్షుషా నిరూప్యమానం మృద్వ్యతిరేకేణ అనుపలబ్ధే అసత్ తథా సర్వో వికార కారణ వ్యతిరేక అనుపలబ్ధే అసన్ అని చెప్పారు దీని అర్థం ఏంటంటే కొండ ఉంది కొండ కంటే ముందున్నది ఏమిటి మట్టి కదా మట్టి తర్వాత కొండ ఉంది కొన్నాళ్ళు కొండ పగిలిపోతుంది ఏముంటుంది మట్టే కదా మధ్యలో ఉన్నదేది కుండ కొండ కొండా నువ్వు కానీ మధ్యలో ఉంది మట్టేగా ఇది ఆలోచించి మధ్యలో ఉన్నది మట్టే కనుక ఏదైతే మట్టిగా కొండకు ముందుందో అది కుండయందు లేదు మట్టే కుండ మళ్ళీ కుండయందు మట్టి కాదు ఇక్కడ అక్కడ మట్టే కదా ఉంది తర్వాత మళ్ళీ మట్టేగా ఉంది కనుక సద్వస్తువు ఇక్కడ మట్టి ఉదాహరణగా తీసుకుందాం అంటే మట్టే బ్రహ్మ అని చెప్పడం కాదండి ఉదాహరణ వరకే ఇక్కడ కానీ ఉదాహరణ ఉదాహరణ వరకే తీసుకోవాలి ఎందుకంటే బ్రహ్మము మనసుకి మాటకి అందదు గనక మాటలకు వస్తువులే గనక మనం ఇంకా మాటలకి అందేవాటి విషయాలనున్నాం గనక మనకు ఉదాహరణ చెప్పడం కోసం ఇవి చెప్తారే తప్ప అక్కడ ఆగిపోకూడదు మట్టే బ్రహ్మముని ప్రతిపాదించేయడానికి లేదు ఇక్కడ ఉదాహరణకి కానీ సత్త అయిన మట్టి కుండ ఏర్పడక ముందు ఉంది కుండగా ఉన్నప్పుడు ఉంది కొండ పోయినా ఉంటుంది కొండ మట్టిలా లేదు ఇది తెలుసుకో మట్టిగా మట్టి ఎలాగే లేదు కదా ఉంటుంది పోతుంది అవునా లేదా ఇక్కడ దీనికి ఉదాహరణ చాలా చెప్పుకోవచ్చు ఇంకా మంచి ఉదాహరణ అద్వైతత్వంలోకి వస్తే తప్పకుండా చెప్పాల్సింది రజుసర్పభ్రాంతి అంతే కదా తాడుని చూసి పాము అనుకుని ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది తాడుని చూసి పాము అనుకున్నావు కానీ పాము అసత్తా సత్తా పాము అసత్ కదా దానికి ఉండడం ఉందా పాము అనేదానికి ఉండడం అనేది లేదు కానీ ఉంది అనుకుంటున్నా అనుకోవడం అనే దోషం చేత నీకు అది ఉన్నట్టు కనబడుతుంది కానీ పాముగా కనబడక ముందే ఉన్నది తాడే ఇది పాము కాదని ఉంది తాడే నువ్వు పాముని భ్రాంతి పడుతున్నప్పుడే ఉంది తాడే కదా ఇది తెలుసుకో ఇక్కడ మూడు కాలాల్లో తాడుంది మధ్యలో భ్రాంతి ఉంది భ్రాంతి తీసేస్తే తాడే ఉంది అలాగే బ్రహ్మమునకు భిన్నముగా చూడడం అనేటటువంటిది ప్రపంచాన్ని జగత్తుని ఈ ఉదాహరణ మృతు ఘటము ఉదాహరణ ఎంత గొప్పది అంటే ఘటము మృతుకి భిన్నముగా లేదు జగత్తు పరమాత్మకు భిన్నముగా లేదు ఇది తెలుసుకో ఇక్కడ కారణానికి కార్యం భిన్నం కాదు కారణం కార్యంలో వ్యాపించింది కను కారణ దృష్టితో చూస్తే మట్టనే దృష్టి చూడు అనగా జగత్తుని బ్రహ్మమనే దృష్టితో చూడు జగద్దృష్టి పోతుంది ఇక్కడ కానీ బ్రహ్మదృష్టిని కూడా జగద్దృష్టి పోతుంది జగద్దృష్టి పోతే దీని యొక్క వికారములేవిని మనస్సు కంటవు ఇది గ్రహించవలసిన ప్రధానమైన ఉద్దేశం కనుక నిష్ఠ ఉండాలి ఆత్మదర్శనం సత్తి ఉండాలి ఇది చెప్తున్న విషయం అది ఉన్నటువంటి వాడికి అయ్యో వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు వాళ్ళు పై భావం ఉంటుందా ఇది గ్రహించవలసింది ఎందుకంటే ఎలాగూ ఉండేవి కాదు ఇవి ఉండే లక్షణం వీటికి లేదు ఏదైతే ఉంటుందో దాన్ని నశించే లక్షణం దానికి లేదు ఇది తెలుసుకో ఇది తత్వవేత్తలు స్పష్టంగా తెలుసుకోగలరు నీకు ఉదాహరణలు చెప్తే అప్పటికి అర్థమైనట్టు ఉంటుంది అంతే కానీ అది పట్టుకుని విచారణ చేయి నువ్వు తెలుసుకోగలవు అది ఇక్కడ చెప్తున్న గొప్ప అంశం దీనికి మళ్ళీ మనకి బృహదారంకంలో వాక్యమే ప్రమాణం వాచారంభణం వికార నామధేయం మృత్తికేత్యేవ సత్యం కొండ అనేటువంటిది నామధేయం దాని వికారం వచ్చింది మృత్తిక అనేది సత్యం అంటే మట్టి అనేది సత్యం అని చక్కగా వివరించి చెప్తున్నారు దాన్ని ఇక్కడ సర్వో వికారణ వ్యతిరేక అనుపలబ్ధి అసన్ చూస్తున్న వికారములన్నీ కారణమును విడిచి ఉండలేవు అర్థమైంది కదా కారణమును విడిచి ఉండగలవా కొండ తయారైంది కొండ తయారైతే మట్టి ఎక్కడికి పోయింది అంటే మట్టి కారణాన్ని విడిచిపెట్టుకుండ వేరేగా వచ్చిందా ఇది చెప్పమంటున్నాడు ఇక్కడ రాలేదు అది ఎలా ఉన్నది మట్టే ఇంకేమీ లేదు అక్కడ అలాగే కారణమైన బ్రహ్మమును విడిచి జగత్తు లేదు ఉన్నది బ్రహ్మము మాత్రమే ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇది వివరిస్తున్నారు ఆ బ్రహ్మం ఎలా ఉన్నది ఇంకా చక్కగా తెలుసుకుంటూ అవినాశితూ ఇప్పుడు బ్రహ్మ లక్షణాలు మొదలు పెడుతున్నాడు ఎందుకంటే నేను విచారణ చేయవలసింది ఏదుందో దాన్ని ఏది లేదో దాన్ని కాదు అది ఎలాగూ అంటుకునే ఉంది ఎప్పుడూ కూడా ఇది తొలగించుకోవడం ఇది కాదు ఇది కాదని చెప్పడం కోసమే ప్రపంచం గురించి మాట్లాడడం ప్రపంచం గురించి ఎందుకు మాట్లాడతారంటే ఇది కాదు ఇది కాదని తోసేయడానికి బ్రహ్మము గురించి ఎందుకు మాట్లాడతారంటే అది మాత్రమే పట్టుకోవాలి ఇది తెలుసుకోవాల్సింది బ్రహ్మం అంటే ఏమిటో శాస్త్రం చెప్పింది దాని గురించి వివేచన చేయి ఇప్పుడు బ్రహ్మము గురించి చెప్పే లక్షణములు ఏవైతే ఉన్నాయో అవి పట్టుకోవాలి బ్రహ్మమే మన ఆత్మ అంటున్నాం దానికి భిన్నమైనవన్నీ అనాత్మలు అంటున్నాం కానీ అనాత్మన నసత్తులు అంటారు ఆత్మని సత్ అంటారు అసత్తులు ఎప్పుడూ అసత్తులే అనాత్మలకు ఎప్పుడు ఉనికిలేదు ఉనికి ఎలా చెప్పగలవంటే ముందుగా అవి ఇవాళ ఉన్నట్టు రేపు ఉండట్లేదు ఇప్పుడున్నట్టు మరో క్షణం ఉండట్లేదు ఒకడుకున్నట్టు ఇంకొడుకుండవు కనుక అటువంటిప్పుడు ఎలా అవుతుంది కానీ ఆత్మ విషయం అలా కాదు అది ఏకముగా ఉంటుంది ఇది విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఆత్మ ఎటువంటిది అవినాశితు తు అనేది నిశ్చయార్థకంగా ఇక్కడ చెప్పబడుతున్నది ఇక్కడ అది నాశరహితమైనదని తెలుసుకో ఏనా సర్వమిదంతతం ఆత్మ అవినాశి అంటే నాశనము లేనిది నేను చెప్పినటువంటి స అసద్వస్తువులో నాశనం కలిగినవి మీకు కనబడుతూనే ఉన్నాయి బాల్యం నశించిపోయింది కౌమారం నశించిపోయింది యవనం నశించిపోతుంది వార్ధక్యం పోతుంది శరీరం పోతుంది ఇవన్నీ నశించిపోయే లక్షణాలు కనబడుతున్నాయి కనుక నేను నేను పట్టుకున్న వేళ ఆడుతున్న శరీరం నాసరహితం ఒక టేబుల్ గీసుకోవాలండి మనం ఆత్మలక్షణాలు ఏంటో రాసుకోండి అనాత్మ లక్షణాలు రాసుకోవద్దు ఆత్మలక్షణాలు రాసుకుంటే చాలు నాశనం లేనిది సత్యమైనది శాశ్వతమైనది ఆనందకరమైనది ఇవి రాసుకోండి ఆ లక్షణాలు నేను ఆత్మ అనుకుంటున్న వాటి ఏం దున్నాయా లేదో పక్కన రాసుకోండి శరీరం ఇది నేను అనుకుంటున్నావు కదా అది ఆత్మ కాదు ఎందుకు కాదు అది అవినాశి కాదు ఇలా ఒక్కొక్కటి రాసుకోండి తెలిసిపోతుంది శరీరం జడం చైతన్యం కాదు ఆత్మ చైతన్యం ఇది కూడా తెలిసిపోతూ శరీరం నేను కాదనే విషయం ఇలా వస్తుందండి అంతేగానే రమణులు వారు చెప్పారు ఇవి నువ్వుక ఇవి నవ్వుక ఆత్మ ఏంటో తెలుసుకోవాలి కానీ ఏంటంటే మా అటకి వేదాంతి చెప్పని విసుక్కోకండి వేదాంత ఆయన కోసం చెప్పట్లేదు మన కోసం చెప్తున్నాడు ఇక్కడ అని సిద్ధి పొందిపోయాడు విచారణ మనం ఎలా చేసుకోవాలి అని చెప్పాడు ఇది చెయ్యాలి ఇక్కడ ఎవరు చేస్తారు ఇది ఎవడు శోకమోహాల నుంచి బయటపడాలి అనుకున్నాడు వాడు అందుకు వివరిస్తున్నాడు అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి ఆత్మతత్వము ఏదో ఒకచోట నిబద్ధమై ఉన్నదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా ఆత్మ అంటున్నాను నా ఆత్మ అంటే దేహంతో కలిపి చెప్తున్నాను అలా ప్రతివాడిని దేహంతో కలిపి చూసినప్పుడు విభిన్న ఆత్మలు కనబడతాయి ఈ దేహాది ఉపాధులకు విలక్షణంగా చూస్తూ ఉన్నది ఒకటే ఆత్మ పది ఆత్మలు వందాత్మలు లక్షాత్మలు లేవండి ఇక్కడ ఎలాగా ఏనా సర్వమిదం తతం దేని చేత సర్వం విధం ఈ సమస్తము తతం అంటే వ్యాపించబడి ఉన్నదో తతం అనే మాటకి వ్యాపకం వ్యాపించబడి ఉన్నదో అది ఆత్మ దానికి లక్షణం ఏంటి అవినాశి దేనిచేత ఈ సర్వము వ్యాపించబడి ఉన్నదో అది అవినాశి ఒక ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు ఎందుకంటే ఆత్మ అన్నా బ్రహ్మమన్నా మనం ఒక మాట అంటాం హిందువుగా పుట్టిన ప్రతివాడు అంటాడు సర్వవ్యాపకం సర్వవ్యాపకం విన్నారని ఇది మాట కనుక ఆత్మ అనేదో లేదా బ్రహ్మం అనేదో మాట మనకి చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు నేర్పేశారు సర్వవ్యాపకం అంటే ఏది సర్వమంటే ఏమిటి చెప్పండి ఇక్కడ సర్వము అంటే నీ అనుభవానికి అందేది అనుభవానికి అందనిది అంతా కూడా ఒకటే అది సర్వం ఈ సర్వము వ్యాపించిపోయింది అది అది ఆత్మ యొక్క లక్షణం ఉపాధిలా సర్వవ్యాపకం కాదు ఇప్పుడు ఈ ఉపాధి సర్వవ్యాపకం అంత ఒక చోటు ఉంది అలాగే ఎవడో ఉపాధులు పడి ఆత్మ మాత్రం సర్వవ్యాపకంట ఎలాగూ అంటే పది కడవలు పెట్టారు పది కడవల్లో గాలి కనుక మొదటి కడవలో గాలి రెండవ కడవలో గాలి పెద్ద కడవలో గాలి చిన్న కడవలో గాలి అని ఓపుకుంటూ అనుకో పర్వాలేదు కానీ నిన్ను గాలు ఉన్నాయా ఒకటేగా కనుక ఎన్ని ఉపాధులున్నా చైతన్యం మాత్రం ఒకటే సర్వవ్యాపకమై ఉన్నది ఇది తెలుసుకో కానీ ఆత్మ యొక్క లక్షణము సర్వవ్యాపకము అవినాశి ఇది గ్రహించవలసినది వినాశం అవ్యయస్యాస్యాన కశ్చిత్ కర్తుమర్హతి అలాంటి అవినాశిని ఎవడు నశింపజేయగల చెప్పు కాబట్టి వీళ్ళందరినీ చంపేస్తాను నువ్వు ఎవడ చంపడానికి నువ్వా శాశ్వతమైన ఆత్మన చంపలు చంపేస్తాను కూడా శరీరాల నువ్వు చంపకపోయినా చస్తాయి తెలుసుకో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఆత్మ యొక్క లక్షణం ఏన సర్వమిదంతతం అది అందమైన మాట అండి ఇక్కడ ఏన సర్వమిదంతతం ఈ మాట మొత్తం భగవద్గీతలో మూడు మార్లు వస్తుంది ముమ్మార్లు ఏన సర్వం ఇదంతతం మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం చివరికి పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా ప్రధాన సారశ్లోకం చెప్పేటప్పుడు దీన్నే చెప్తాడు యస్మాత్ ప్రవృత్తి భూతానం ఏన సర్వమిదంతతం అక్కడొస్తుంది ఇక్కడ ఏన సర్వమిదంతతం అనేది ఏంటంటే ఉపనిషత్తుల్లో ప్రథమంగా మనం చెప్పుకుంటున్న ఈశావాస్య ఉపనిషత్తుల్లో మొదటి మంత్రం ఈశావాస్యం ఇదం సర్వం ఈశా ఆవాస్యం ఆవాస్యం అనే మాట తతం అనే మాటకు ఇక్కడ ఆవాస్యం అంటే వ్యాపించబడి అర్థం ఇక్కడ ఇదం సర్వం ఇదం సర్వం ఇదం అని నువ్వు ఏది చెప్తున్నావో ఇదం ఇది ఇది అని దేన్ని చూపిస్తారండి మీరు ఏది నీకు వ్యతిరేక్తంగా ఉంటుందో దాన్ని ఇదం అంటాం వ్యతిరేక్తం అంటే వేరు అర్థం నీకు వేరుగా ఉన్న దాన్ని ఇదం అని చెప్తావు ఇది పట్టుకున్న ఇదం అంటావు ఆఖరికి ఇదం అని శరీరాన్ని కూడా చూపిస్తావు అంటే శరీరం కూడా నీకు వేరేం పేరు నీకే తెలిసిపోతుంది తెలుసుకో ఇక్కడ ఆ ఇదం అనే మాట అందుకే భగవత్పాల్ వారు సూత్రభాషం కూడా రచిస్తూ ఇదం ప్రత్యయంతో చెప్పబడేదంత ప్రపంచం అస్మత్ప్రపంచంతో చెప్పబడేది ఏదో అది త ఆత్మ అని చెప్పాడు ఒకటే విషయం అంటే నేను అనే ప్రత్యయానికి ఆలంబనమైనది ఆత్మ ఇది అనే ప్రత్యయానికి ఆలంబనమైనది ఆత్మేతరం అనాత్మ ఇది తెలిసిపోయింది కదా ఇప్పుడు దేహం ఆత్మ ఎలా అవుతుంది దేహం కూడా ఇదం అంటున్నాగా కాదు ఇది పరిహరించవలసినటువంటి గొప్ప విషయం కానీ ఇదం అనే మాట అందమండి ఇది శాస్త్ర భాష అందుకే ఇంత వ్యాఖ్యానించడం మామూలు భాష కాదు ఏన సర్వమిదంతతం ఈ మాట గుర్తుపెట్టుకోవాలి అని ప్రవచనం వింటున్నానండి మధ్య మధ్యలో కొనుక్కుతున్నా మాటిమాటికి ఆయన యన సర్వం ఇదంతతను అరిచాడు అది గుర్తుందండి చాలం అలా వినేవాళ్ళు ఉంటారు ఏన సర్వమిదంతతం ఆ మాట గుర్తు ఏన సర్వం దేని చేత ఈ సర్వము వ్యాపించబడినదో ఇక్కడ వ్యాప్య వ్యాపకా అని రెండు విషయాలు వచ్చేసాయి దేని ఎందు వ్యాపించింది ఇందా కూడా ఉదాహరణ నుంచి పక్కన వచ్చివద్దు ఎందుకంటే శ్లోకానికి శ్లోకానికి అనుబంధం ఉంటుంది కొండ నిండా వ్యాపించింది ఏంటి మట్టే కదా కనుక అసత్త అయినటువంటి కొండ ఎందు సత్త మట్టి వ్యాపించింది అసత్త అయిన ప్రపంచమునందు ఉన్న ప్రపంచమునంతా కూడా సద్వస్తువి వ్యాపించింది కనుక ఇదం సర్వం అంటే ఉపాధులు వీటి ఎందంతటా సద్వస్తువి వ్యాపించింది అది ఆత్మ అటువంటి ఆత్మని ఎవడేం చేయగలయ్యా అని అడిగాడు దాన్ని ఎవరు నశింపజేయలేరు అంతవంత ఇమే దేహాహ నిత్య సోక్త శరీరిణ అనాశినో ప్రమేయస్ తస్మాత్ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే అంతవంతక ఇమే దేహాహ మాటి మాటికి దేహాత్మ వివేచనం చేస్తున్నాడు అండి చాలా ముందు ఆధ్యాత్మిక ఎదగాలనుకున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫండమెంటల్ పని ఏమిటంటే దేహాత్మ వివేచనం కూర్చోవలేకాంతంలో వినడం కాదు నేనేమి నేనేమిటి అని ప్రశ్నించుకుని ముందు నేనేమనుకుంటున్నానో రాసుకోండి నేనేమనుకుంటున్నాను ఫలానా వెంకయ్యో పుల్లమ్మో ఏదో నామో లేదా ఫలానే తెల్లగా ఉంటాను పొడుక్కుంటాను చాలామంది అంటుంటాను నన్ను చాలా బాగున్నా అని అని దేన్ని అంటున్నావు దేహాన్ని అది నేనైనా నువ్వే అనుభవంతో ఆలోచించు ఇలా వివేకం ఏర్పడాలండి దేహాత్మ వివేకం అది మనకు చేయడం చేత కాకపోతే గురువు చేయిస్తున్నాడు ఇక్కడ కూర్చోబెట్టి ఆలోచించు అంతవంతః దేహాహ ఈ దేహములు నశించే లక్షణము కలిగినవి అని చెప్పబడ్డాయి కదా నీకు ఇది తెలుసుకో మరి నశించని లక్షణమైన కలిగినదేది అవినాశి అయినటువంటిది అనాశినో ప్రమేయస్యా నిత్యస్యా శరీరము శరీరిణ శరీరి రెండొచ్చే శరీరము శరీరి అంటే శరీరము శరీరము కలవాడు శరీరము కలవాడు దీన్ని దేహ దేహి అని నిన్ననే మనం చెప్పుకున్నాం దేహ దేహి శరీర శరీరం ఒకటే పదం ఇక్కడ ఈ పదాలు పెట్టడంలోనే వివేచన చేయమని చెప్పేస్తున్నాడు దేహము కలవాడు దేహము దేహము కలవాడు దేహం దేహం వేరు దేహం కలవాడు వేరు అని కదా ఇది నువ్వు వివేచన చెయ్యు అన్నాడు ఇక్కడ ఆ కలవాడు శరీరిణ శరీరిణ అంటే దేహము కలవాని యొక్క అంటే దేహము తాను అనుకునేవాడు దేహము కలవాడు కదా వాడిని జీవుడు అని అంటారు ఇక్కడ అది శాశ్వతమైనది ఎవడైతే దేహం వాడుకున్న లక్షణం ఏంటంటే శాశ్వతత్వం ఒకటి అనాశన ఒకటి అప్రమేయ ఒకటి మూడు లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ నిత్యో ఒకటి నాలుగు లక్షణాలు వచ్చాయి నిత్యస్య ఉరీరిణ అనాశ్రమేయస్ తస్మాత్ యుధ్యస్వభారత అనాశయైన నిత్యుడైన అప్రమేయుడైన శరీరికి అంతము కలిగిన దేహములు ఇవి కనుక దేహం లక్షణం అంతమవడం దేహం కలవాడి లక్షణం అంతం కాకపోవడం ఇది తెలుసుకో ఇది గ్రహించినప్పుడు మళ్ళీ దేహాలు ఇది ఆలోచించవలసిన విషయం ఇక్కడ చచ్చేదేది స్థూల సూక్ష్మ కారణ దేహాల మళ్ళీ వెలగబడుతున్నాయి అయితే నువ్వు సూక్ష్మదేహమా కారణ దేహమా ఇది ఆలోచించాలండి ఇక్కడ స్థూలదేహం పోయినా సూక్ష్మదేహం ఉంటుంది కనుక చచ్చిపోయినా ఉంటుంది అనేది సూక్ష్మదేహాలు కూడా చచ్చిపోయినా ఉంటాయి ఈ స్థూలదేహంతో చేసిన కర్మవాసనలన్నీ పట్టుకుని సూక్ష్మదేహం కూర్చుంటుంది ఈ సూక్ష్మదేహం ఏం చేస్తుందంటే చేసిన కర్మలకు ఫలాలకు అనుగుణంగా తర్వాత దేహాలు మారుతూ వెళుతుంటుంది ఇక్కడ ఇప్పుడు నువ్వు సూక్ష్మదేహానివా సూక్ష్మం కూడా దేహమేగా కారణము కూడా దేహమేగా ఇది చేసుకోడు దేహ శబ్దానికి స్థూలదేహం ఒకటే కాదు సూక్ష్మ కారణ దేహాలు కూడా ఇప్పుడు చాలా ఇతర మతములన్నీ కూడా ఈ దేహం పోయినా ఆత్మనేది ఒకటి ఉంటుంది అనే దాని మీద ఆధారపడి ఉన్నాయి ప్రతి మతము కూడా దేహం పోయినా నేనుంటాననే భావం మీద ప్రతి ఆధారపడింది చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వివేచన చేయవలసిన విషయం ప్రతి మతం కూడా శరీరం పోయినా నేనుంటాననేటటువంటి సత్యం మీద ఆధారపడింది అవునా లేదా ఇక్కడ తను భగవద్గీతకే ఎందుకు ఏ మతమైనా ఆ మాటను అంగీకరిస్తుంది అవునా లేదా అందుకే శరీరంతోను పుణ్యం చేస్తే స్వర్గానికి పోతా పాపం చేస్తే నరకానికి పోతాం ఎక్కడితో అన్ని సిద్ధాంతాలు ఆగిపోతాయి కానీ సనాతన ధర్మ అద్వైత సిద్ధాంతం మాత్రం నరకానికి పోయేది స్వర్గానికి పోయేది కూడా దేహమేరే నాయన అని చెప్తున్నాడు ఇక్కడ అది ఉన్నా ఇంకా మోక్షం లేనట్టే అవి కూడా ఆత్మ కాదు అది తెలుసుకో సూక్ష్మదేహ కారణ దేహములు కూడా ఆత్మ కాదు అక్కడ ప్రవేశిస్తుందండి మన సంస్కృతి మన సనాతన ధర్మం మన భగవద్గీత మన కృష్ణవాణి అక్కడ ప్రవేశిస్తుంది అంటే వాళ్ళు గొప్పవాళ్ళే ఈ మెట్టు దాకా వచ్చారు పై మెట్టుని చెప్తుంది సనాతన ధర్మం అది తెలుసుకోండి ఇక్కడ కానీ ప్రతివాడు ప్రయత్నించవలసింది ఏంటి ఈ దేహం ఎప్పుడు పోతుందా ఇంటికి విమానం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడ్డం ఎలాగూ పోతుంది విమానం వస్తుందో లేదో గ్యారెంటీ లేదు విమానంలో వెళ్ళేది సూక్ష్మ దేహమే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అంటే అక్కడ ముందు లేదనే అర్థం కానీ సర్వవ్యాపకమైన ఆత్మ ఎలా అవుతుంది ఇది ఆలోచించాలి ఇక్కడ ఇంత ఆలోచన పెట్టాడండి ఇక్కడ మోక్షం ఎప్పుడు అంటే మూడు దేహాలు దాటిపోతేనే ఏ దేహంతో దాతత్వం చెందినా తప్పదు స్థూలదేహంతో తాతత్వం చెందే అఘోరించాం నూరేళ్ళు ఆ తాదత్యం వల్ల చేసిన కర్మల వాసన సూక్ష్మదేహానికి అంటుకున్నాయి దానితో తిరుగుతూ ఉన్నాం మూడు నేను కాదని వివేచన కావాలి కనుక దేహము శరీరం వచ్చిన ప్రతిసారి మూడు శరీరములు కలిపి తీసుకోవాలి కేవలం స్థూల దేహం మాత్రమే కాదు ఈ మూడు శరీరములతో అభిమానం కలిగిన జీవుడు నిజానికి వాడు మూడు శరీరాలతో కలిసిపోయి ఈ మూడు శరీరాలతో పుడుతున్నా పెరుగుతున్నా చస్తున్నా పైలోకాలికి పోతున్నా మళ్ళీ కిందకు వస్తున్నా అనుకుంటున్నాడు మూడు శరీరాలతో కలిపి కానీ నిజానికి వాడు నిత్యుడయ్యా వాడు అవినాశి అప్రమేయుడు ఇది తెలుసుకో అది ఆత్మ యొక్క అసరస్వరూపం కానీ మూడు శరీరాల్లో ఉంటూ మూడు శరీరాలకు విలక్షణంగా ఉంది మూడు శరీరాల్లోనే ఉంది శరీరంలోనే శరీరీ ఉన్నాడు కానీ మూడు శరీరాల్లోనే ఉన్నాడు ఈ దేహం ఇంకా బోల్డ్ దేహాలు ధరిస్తాడు అది గొప్ప దేహాలు కావచ్చు తక్కువ దేహాలు కావచ్చు ధరిస్తూనే ఉంటాడు కానీ నువ్వు ముక్తి కావాలంటే అసలు దేహం లేని స్థితికి వెళ్ళాలి అసలు దేహం లేని స్థితి అంటే మూడు దేహాలకు అతీతమైన స్థితి అది ఎక్కడి నుంచి పొందుతో అది మూడింటిలోనూ ఉంది మూడింటికి ఉంది అది సత్తు ఇవి అసత్తులు ఇవి కూడా అసత్తులే ఇది ఇక ఇంత వివేచన చేయిస్తున్నాడు ఇక్కడ పరమాత్మ అందుకే మూడు దేహములకు అంతవంతములే ఇప్పుడు ఉదాహరణకి సూక్ష్మదేహంతో స్వర్గానికి వెళ్ళారు ఎంతకాలం పుణ్యమైపున వాడి పడాల్సిందే నరకానికి వెళ్ళారు అది కూడా ఎక్కువ కాలం ఉండదు మళ్ళీ బయటకు రావాల్సిందే ఇక్కడ అది హాయి ఉందండి నరకంలో పడిన అమ్మయ్యా కొంతకాలాన్ని గెలిపోతాను అనుకుంటూ పర్వాలేదు వచ్చేస్తాం అంతే అవి అంతవంతములే కదా కనుక అంతవంత శబ్దములు ఎక్కడ చెప్పడుతున్నాయో అవి మూడు దేహాలకి వర్తిస్తాయి కానీ మూడు దేహాలని నడిపిస్తూ ఎవడైతే ఆత్మనున్నాడో ఎవడుండడం వల్ల నేను అనుకుంటున్నావో వాడు అసలు స్వరూపము ఈ మూడు దేహాలకు ఉన్నటువంటి అనిత్యము కానీ నాశనము కానీ పరిమితి కానీ లేవు అందుకే నిత్య అంటే వికార రాహిత్యం ఇక్కడ అర్థం తెలుసుకోవాలి నిత్యము సత్యమని మాట్లాడుతుంట దేనికి ఏది వాడాలో తెలియాలి నిత్యం అంటే ఎల్లప్పుడూ ఒకేలా ఉండడం ఆత్మ యొక్క లక్షణం ఏమిటి నిత్యం అంటే వికారం లేదు దేహం లక్షణం ఏమిటి మీరే చెప్పచ్చు భగవద్గీత ఏం చెప్పక్కర్లేదు మీ ఆలోచిస్తే తెలిసిపోతుంది వికారములు ఉన్నాయి దేహానికి వికారాలు ఉన్నాయి నిన్నట్టున్నట్టు వాళ్ళే నిన్న కళకళ్ళాడిపోయింది ముఖం ఇవాళ చెప్పక్కర్లేదు ఈ వికారాలు ఉన్నాయి కానీ ఆత్మగది లేదు అది నిత్యం వింటూ ఉంటూ బాగోలేదండి నిత్యం ఒకేలా ఉన్నటువంటి అది నేను నువ్వు అదిరా నువ్వు అదిరా అంటే ముందు వినడానికి బాగుంది అది నేను అంటున్నారు నమ్మేద్దాం అదే నేనని విచారణ దాని ఎందు నిలిచిపోదాం అది నిత్యము అవినాశి అది అనాశినహ అన్నారు అప్రమేయ అప్రమేయ అంటే పరిమితి లేనిది అర్థం తీసుకోవచ్చు ప్రమేయం అంటే కొలత అప్రమేయం అంటే కొలత ఇప్పుడు నేను దేహము అనుకుంటే దేహ లక్షణ అప్రమేయమా ప్రమేయమా ఇందాక చే చాట్ మనసులోనే వేసుకోండి నిజానికి బోర్డు పెట్టి పాఠంలా చెప్పొచ్చు అలా పాఠంలో శాస్త్రాన్ని విన్నప్పుడే తరిస్తాం కాలక్షేపంలా వింటున్నా అది వచ్చింది బాధ అండి ఇక్కడ కాలక్షేపంలో వింటున్నాం కనుక చెప్పిన వాడికి బాగా చెప్పారండి పలానా మాట చాలా బాగుందండి ఆ ప్రశంసల కోసం చెప్తాడు జ్ఞానం డాక్టర్ గారు మంది ఇచ్చారు భలే మందు ఇచ్చారండి బాగా ఇచ్చారండి కీప్ ఇటప్ అని డాక్టర్ గారు భుజించారుస్తారండి మీరు ఇక్కడ వాడిని బతుకు బాగుపడడానికి ఇచ్చాడు నువ్వు ప్రశంసిస్తావులేదు తెలుసుకో ఇక్కడ కనుక జ్ఞానం ప్రశంసలు గ్రహించి ఆచరించడాన్ని ఆశిస్తుంది తెలుసుకోండి ఇక్కడ కనుక ఎప్పుడు ఆచార్యుడు సంతోషిస్తాడంటే జ్ఞానాన్ని గ్రహించాను చేసుకుంటున్నానని చెప్పే శిష్యుడిని చూసి సంతోషిస్తాడు కానీ ఇవాళ బలే చెప్పారండి ప్రశంసలు ఇచ్చేస్తాం అవార్డులు ఇస్తామంటూ సంతోషిస్తాడండి ఇక్కడ అందుకే జాగ్రత్తగా వినవలసిన అంశములు ఇక్కడ కనుక అప్రమేయుడు ఆత్మ అప్రమేయం అప్రమేయం అంటే ఇందాక చెప్పుకున్నాం కొరత కందనేది ఇది ఒక అర్థం అంతేగాని ప్రమేయము అంటే ప్రమాణములు ప్రమాణముల చేత తెలియబడేది ప్రమేయం అంటే ఒకదాని సహాయంతో సాధనతో ఒకదాన్ని తెలుసుకుంటాం మనం ఇక్కడ ఉదాహరణకి ఇది పుస్తకం ఎలా చెప్పగలవు కన్ను దాని సాయంతో అంటే కన్ను అనే ప్రమాణముతో తెలుసుకుంటున్నాం చెయ్యనే ప్రమాణంతో ఇది వేడి ఇది చలువ అని తెలుసుకోగలుగుతాం వీడు ప్రత్యక్ష ప్రమాణాలు అంటారు ప్రమాణములకు అందుతాయి కానీ సృష్టిలో అసత్వ ప్రమాణానికి అందిపోతుంది ప్రతి అసత్వం అందుతుంది కానీ సద్వస్తువు ప్రమాణానికి అందదు అందితే అది అసక్తి అయిపోతుంది ప్రమాణానికి అందింది అంటే అసత్తి అయిపోతుందని మొన్న ఎవడో నేను సూక్ష్మమైన శక్తి ఏది ఉందో పరిశీలిద్దామని పెద్ద కోట్ల ఖర్చు చేసి అక్కడక్కడో స్విట్జర్లాండ్లో బాగా కృషి చేశారు ప్రపంచ మేధావులు సైంటిస్టులు అందరూ కూడా డబ్బులు పెట్టారు ఏంటి అణువుకు కూడా కారమైన తత్వం ఏదో వెతుకుదామని అదేంటి పరమాత్మ దానికోసం వీళ్ళు ఎక్విప్మెంట్ మెషినరీ అన్ని పెట్టుకున్నారు దొరుకుతాడండి ప్రమాణాలకు దొరుకుతాడా దొరికిపోయాడు అంటే వాడుదో అజ్ఞానం దొరకడు ప్రమాణాలకు దొరికింది అంటే అది ఆత్మ కాదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ ప్రమాణాలకు దొరకదు అందుకే భగవంతుడు కనబడితే నమ్ముతానంటే కనబడితే అంటే అర్థం కంటికి కదా కంటికి కనబడింది అంటే ప్రమాణానికి దొరికింది కదా అప్పుడు అది భగవంతుడు కదా ఆత్మగాదు తెలుసుకో ఇక్కడ కనబడదు అది అంతే కనుక ఏదో కనబడింది అనుకుని గాడ్ పార్టికల్ అని పెట్టాడు గాడికి పార్టీ లేదు పార్టికలేంటండి ఇక్కడ అది ఎంత అందమైనటువంటి భాషనిచ్చిందండి వేదాంతం ఇది అర్థం చేసుకుంటే సైన్స్ నేను కనపెట్టాను అని అనిచినా అఘోరించేవలే అని ధైర్యంగా చెప్పగలం మనం ఇక్కడ అందులో సంపూర్ణంగా ఎవడైతే వేదాంత జ్ఞానం తెలుసుకోగలడో వాడు ఎంత హాయిగా సమాధానం చెప్పగలడు అండి పదాలు అంత చగ్గా చెప్పేశాడు కష్టమైనవేం కాదు మరి ఎందుకు అర్థం కావట్లేదు ఆలోచించట్లేదు అర్థం కావాలనుకోవడం లేదు కనుక ఇక్కడ ప్రమాణములకు అందనిది దానికి ప్రమాణములు ఇది ఎలాంటిది అంటే దానితో అన్ని చూస్తాం దాన్ని చూడడం అవునా దానితో అన్ని చూస్తాం ఎంత చేత్తో పటకారు పట్టుకున్నావు కానీ పటకారుతో వస్తువును పట్టుకున్నావు కానీ వస్తువును పట్టుకోవడానికి సాధనం ఏమిటి పటకారు పటకారు వస్తువును పట్టుకుంది కానీ చేతులు పట్టుకోగలదా ప్రయత్నించండి పటకారు చేతిని పటకారు చేతులు పట్టుకోగలదా పట్టుకోలేదు పటకారు వస్తువునే పట్టుకుంటుంది పటకారును పట్టుకున్నది ఏది చెయ్యి తిరిగి పటకారు పట్టుకోలేదు కానీ ప్రమేయమైన ప్రమాణం లేని వస్తువులు ప్రపంచాన్ని పట్టుకోగలవు ప్రమాణానికి కూడా చైతన్యం ఇవ్వగలిగే ఆత్మని ప్రమాణం పట్టుకోలేదు ఇది తెలుసుకో ఇక్కడ అన్నాడు ఇక్కడ అది కన్నుతో ప్రపంచాన్ని చూడగలవు కానీ కన్నుతో కన్నును చూడగలవా అన్నాడు ఒక ఆయన ఎంత విశేషం పైగా కన్ను కూడా ఇంద్రియమే అలాంటిది మనం కన్నుతో కన్నును చూడలేము కనుక ఒక ఆయన అన్నాడు కన్నే లేదన్నట్ట ఎందుకంటే అన్నీ చూశాను కానీ కన్ను కనబడలేదు కనుక కన్ను లేదన్నాడు కనబడిందని నమ్ముతాడు ఇలా ఉంటుందండి దేవుడు లేడని వాడు మాట కూడా ఇక్కడ ఇక్కడ దేవుడు ఆత్మ పరమాత్మ పరమేశ్వరుడు బ్రహ్మము అన్నీ కలిపి మనం అంటున్నాం దీన్ని బట్టి నాలో నేననే దానికి ఆధారమైనటువంటి ఆత్మ ఏది ఉంది అది సర్వవ్యాపకము ఇది అంత ఈశ్వర లక్షణాలే కనబడుతున్నాడే ఆ కారణం చేత అహం బ్రహ్మాస్మ అనుకోగలం ఇది క్రమంగా ఆలోచిస్తే తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ ప్రమేయం గురించి అంత చక్కగా చెప్పాడు అప్రమేయస్యా కనుక తస్మాత్ యుద్ధస్వ భారత కనుక లేచి యుద్ధం చేయడాడు ఇక్కడ ఏమైనా సంబంధం ఉందా ఇలా చెప్పేసి లేచి యుద్ధం చేయని చెప్పాడు కనుక ఏమిటంటే నాశనం లేనిది ఆత్మ నశించేవి దేహాలు నశించే దేహాలు ఎలాగూ నశిస్తాయి గనక అయ్యో నశించిపోతాయి నావాళ్ళని ఏడవుకు ఆత్మ ఎలాగూ నశించదు గనక ఏడవలసిన అవసరం లేదు కనుక లేచి యుద్ధం చేయి తస్మాత్ యుద్ధస్వభారత ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే తత్వజ్ఞానము మన కర్తవ్య నిష్ఠని మరింత చక్కగా చేయడానికి పనికొస్తుంది అంతేగాని అన్ని పనులు చేసి అందులో శోకమోహాలు పొంది దానికోసం హోనం చేసుకుని సర్వశక్తులు క్షీణం చేసుకుని అటు ఇంద్రియాలని మనస్సుని బలహీనపరిచి ఎందుకంటే ఎవడో మనకు ఒక పదివేలు ఇచ్చాడనుకోండి దానితో మంచి వస్తువు కొనుక్కోమని ఇచ్చాడు దానితో నువ్వు నానా చిల్లర మల్లర సరుకులన్నీ కొనేసేవనుకో ఇంకా వస్తువు కొనుక్కోడని సొమ్ము మిగలదు అవునా లేదా అదేవిధంగా అనేక జన్మల పుణ్యాల వల్ల మానవ దేహం వచ్చి పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడానికి పనికి బుద్ధి ఇస్తే ఆ బుద్ధిని దానికి వినియోగించడం వేసి ఈ చిల్లర మరల విషయ విషయాలపై మనం దాన్ని ఖర్చు చేసేసాక ఇంకా తర్వాత ఆత్మతత్వం వెళ్ళు అంటే శక్తి అంతా దాన్ని ఖర్చు అయిపోయింది ఇంకేం వెళుతుందండి ఇది తెలుసుకోవాలి అందుకే దానికోసం భగవంతునిచ్చిన జవసత్వాలు వీటికి వినియోగించేసాక మొత్తం బలహీన పడ్డాక అప్పుడు కూర్చుని వేదాంతం వింటానంటే నాయమాత్మ బలహీనం లభ్య అని చెప్పింది ఇప్పుడు ఏం మఠం వేసుకు కూర్చోవడానిక ఒళ్ళు కొంతసేపు ఆలోచించేటప్పటికల్లా నిద్ర వచ్చేస్తుంది బుద్ధికి ఇంకెప్పుడు వింటామండి ఇది తెలుసుకోవాల్సి అందుకే ఇచ్చింది సద్వినియోగపరచుకోవాలి లోపల ఉన్న వాడిని తెలుసుకోవాలి అందుకే దంతంపులు పడనప్పుడే తన్వనయం దారుడి ఉన్నప్పుడే అందుకే యుద్ధం చేయడానికి వెనకాడని వాడికి చెప్పి యుద్ధం చేయమని చెప్పాడు అందుకే విన్నావు కదా కనుక ఎలాగో శరీరం నశించిపోతుంది కనుక దీని గురించి యుద్ధాలు ఎందుకు తిన్నగా వెళ్ళి అక్కడ జపం చేసుకోవాలి లేదండి ఇది గ్రహించవలసిన అంశం చాలామంది యువతకు కూడా అంటూ ఉంటారు ఉద్యోగాలు వీటిలతో పడిపోయి మేము ధర్మము జ్ఞానము చేయలేకపోతున్నామండి అని మా గీతడు చేవాట్లు పెడతాడు చక్కగా ఉద్యోగం చేసుకో అని చెప్తాడు తెలుసుకోండి ఇక్కడ చెయ్యాలండి అంతేగాని ఇవన్నీ విడిచిపెట్టి వీటి మీద విరక్త కలుగుతుంది నీకు తిండి పెట్టే వృత్తి మీద నీకు విరక్త దానివల్ల బతుకుతున్నావు దానివల్ల ఇంకోని బతికించగలుగుతున్నావు కానీ దాన్ని ప్రేమించనే నేర్చుకోవాలి కానీ వేదాంత జ్ఞానం బాగా అర్థమైతే వాడు కర్మని తన వృత్తిని కూడా ప్రేమించగలండి అది తెలుసుకోవాలి ఇక్కడ కానీ దానికి అంటుకుపోడు కర్తవ్యంగా చేస్తాడు తన పని కనుక చేస్తాడు ఆ పని వల్ల వచ్చే ఫలితాలు ఎలాగో అంతవంతములే కనుక వాడి గురించి పట్టించుకోడు అందుకే తస్మాత్ యుద్ధస్వా అంటే ఇక్కడ ఈ మాటకు బ్రేక్ ఇచ్చి యుద్ధం చేయమని చెప్పడం ఉద్దేశం ఏంటంటే తత్వదృష్టితో ఆలోచించినా నువ్వు యుద్ధం చేయవలసినదే అది చెప్పాడు ఇక్కడ కనుక నువ్వు విపద జ్ఞానిలాగా నేను యుద్ధం చేయును నా వాళ్ళు గొప్ప గొప్ప మాట్లాడేవే జ్ఞానమంటే ఇదిరానైనా నశించే లక్షణము కలిగిన దేహములు నశించనిది ఆత్మ ఇప్పుడు ఎలా చూసినప్పటికీ కూడా నువ్వు వీళ్ళని చంపలేవు తెలుసుకో అది చెప్పి చచ్చేవేలాగా చేస్తాయి చావనదే నువ్వు చావనదే అక్కడ కూడా ఆత్మతత్వం అని చెప్పి తస్మాత్ యుద్ధస్వా అన్నాడు తత్వదృష్టితో ఎయేవం వ్యక్తి హంతారం ఇప్పుడు తర్వాత రెండు శ్లోకాలు చెప్తున్నాడు ఈ రెండు శ్లోకాలు ముందు అర్థం చెప్పుకుని దీనిలో నమ్దం చూద్దాం వ్యక్తి హంతారంయిన మన్యతే హతం విజానీతో నాయం హి నహన్యతే ఎవడైతే దీన్ని చంపునట్టిదిగా భావిస్తాడో ఎవడైతే దీన్ని చంపబడేదిగా భావిస్తాడు దీనిని అంటే నేను అని ఆత్మను చంపుతున్నానని చంపబడింది అని ఎవడు భావిస్తాడో వీళ్ళిద్దరూ కూడాను ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే ఇది చంపదు చంపబడదు అని తెలుసుకోవాలి ఇక్కడ నా హంతి నా హన్యతే నేను చంపుతున్నాను వాడు చంపబడుతున్నాడు అనుకునేవాడు తెలుసుకోవాల్సిందంటే వీడు చంపడం లేదు అది చంపబడ్డం లేదు అది అంటే ఇక్కడ ఆత్మ కనుక నేను చంపుతున్నాను చంపబడుతోంది అనుకోవడం తెలుసు వాడు ఒకటి గమనించట్లేదు చంపేది చంపబడేదనేది లేదు అది నాశనం లేనిదే అని ప్రతిపాదన చేశాడు ఇది నిజానికి కృష్ణుడు చెప్పిన మాట కాదు కఠోపనిషత్తుల వాక్యం దీనికి కంటిన్యూ వాక్యం కూడా చెప్పి రెండింటి పరమార్థం ఆలోచిద్దాం నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత అజో నిత్య శాశ్వతో పురాణో నా హన్యతే హన్యమానే శరీరే ఇక్కడ భగవంతుడు అసలు ఉద్దేశం ఏంటి నీ అసలు స్వరూపం చెప్పడమే భగవంతుడు ఉద్దేశం నీ స్వస్వరూప జ్ఞానం నువ్వేమిటో తేల్చి చెప్పేస్తున్నాడు నువ్వేమిటో తేల్చి చెప్పేస్తే శోక మోహాలు పోతాయి నువ్వేమిటి నువ్వేమిటి అనేది ఆఖరి వాక్యం అంటే అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యమానే శరీరే నువ్వు అజుడివి అంటే జన్మరహితుడివి పుట్టుకే లేనివాడివి అలా ఒప్పుకుంటాను నేను ఫలానా డేట్ ఆఫ్ బర్త్ అండి అంటే డేట్ ఆఫ్ బర్త్ దేహానికి అది అసత్ కనుక నువ్వెవడవి డేట్ ఆఫ్ బర్త్ లేనివాడివి కనుక అజహ నిత్యహ పుట్టేమంటే శరీరం పుట్టిన శరీరమైన వికారాలు ఉన్నాయి నీకు వికారాలు లేవు నిత్య నిత్యము అంటే మనం అనుకుంటాం ఎల్లప్పుడూ అని మరి శాశ్వత కూడా ఎల్లప్పుడూ అర్థం రెండు పక్కన పెట్టాడంటే ఎప్పుడు ఉంది వికారం లేకుండా ఉందని చెప్పడం కోసం నిత్య శాశ్వత అయం పురాణ ఎప్పటిదో ఎప్పటిదో చెప్పలేం గను పురాణహా కనుక నేను ఎప్పటివాణ్ణి ఎప్పటివాడిని ఇది తెలుసుకోవాలి అంతే నా డేట్ ఆఫ్ బర్త్ నా చిన్నప్పుడు ఫోటో ఎంత బాగుందో ఇప్పుడు చూడండి ఎలా అయిపోయాడో ఇది కూడా పోతుందో బాబు తెలుసుకో ఇక్కడ అది ఎందుకలా ఏడుస్తో నువ్వు నిత్యుడివి వికారం లేనివాడివి శాశ్వతునివి పైగా అజహా పుట్టుకే లేనివాడివి నా హన్యతే హన్యమానే శరీరే హన్యమానమైన శరీరమునందు నన్యతే చంపబడకుండా ఉన్నావు చచ్చే శరీరంలో చావకుండా ఉన్నది అది అలాంటి దాన్ని ఎవడు చంపలేడు అది చంపబడదు చంపదు ఆత్మ చంపదు ఆత్మ చంపబడదు అది తెలుసుకో ఈ రెండు శ్లోకాలకి కంటిన్యూటీ చేశారు కదా ఈ రెండు కఠోపనిషత్తుల నుంచి తీసుకున్నాడు నేను కఠోపనిషత్తు యుద్ధంలో చెప్పాడా భగవద్గీత యుద్ధంలో చెప్తున్నాడు గనక నేను చంపేస్తాను వాళ్ళు చంపబడుతున్నారు అనే భావంతో ఉన్నావు గనక చంపేవాడెవడు చంపబడేవాడెవడయ్యా రెండూ లేవు అనే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ అంటే చంపేది చంపబడేది అనే దేహము నువ్వు కావు దేహానికి విలక్షణమైన నువ్వు గనక అది చంపదు చంపబడదు కనుక ఆత్మ ఎందు నిష్ట కలిగిస్తున్నాడు అర్జునుడికి నీ స్వస్వరూపు అది అని చెప్తున్నాడు ఇక్కడ ఆ స్వస్వరూప జ్ఞానం కలిగిస్తూ చెప్తున్నాడు ఇక్కడ అయితే ఈ రెండు శ్లోకాలు ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఇక్కడైతే భగవద్గీతకు సరిగ్గా కంటెస్ట్ సరిపోయింది యుద్ధంలో చంపడం చంపబడ్డం రెండు ఉన్నాయి గనక సరిపోయింది కానీ ఇది మూల శ్లోకాలు కఠోపనిషత్తులవి అవెందుకు ఇక్కడ పెట్టాడు కృష్ణుడే కఠోపనిషత్వాక్యం చెప్పాడు అనుకున్నా తప్పు శంకర భగవత్పాల్ వారు అంటారు ఇక్కడ కృష్ణుడు కఠోపనిషత్ మంత్రములు రెండు చెప్పడానికి కారణం ఏమిటి అంటే అద్భుతమైన కారణాన్ని చెప్పాడు శోక మోహాది సంసారకారణ నివృత్ ఎందుకు చెప్పాడు అంటే సంసారానికి కారణమేమిటి చెప్పండి శోకము మోహము సంసారం అంటే పుట్టడం చావడం ఎప్పుడు అది గుర్తు పుట్టడం చావడం చావడంతో అయిపోయిందో మళ్ళీ పుట్టడం అది సంసారం పుట్టి చచ్చిపోయేమంటే బాధే లేదు మళ్ళీ పుడతాం అది వచ్చింది బాధ మళ్ళీ పుట్టుక చావు లేని స్థితికి వెళ్ళాలి కదా తాపత్రయం అలాంటి వాడికే కదా భగవద్గీత పుట్టినవాడు చేస్తాడు అనుకునేవాడికి ఏమీ అక్కలేదు చచ్చి మళ్ళీ పుడతాం అది వచ్చింది బాధ ఈ పుట్టుక చావు మధ్యలో చచ్చే చావులు ఉన్నాయి అని చెప్పుకున్నాను నిన్న అందుకే సంసార కారణమేమిటి శోకమోహం వాటి నివృత్ర్థం గీతాశాస్త్రం శ్లో శోకమోహాది సంసార కారణ నివృత్వర్థం గీతాశాస్త్రం నా ప్రవర్తకం ఎంత అందమాట మాట అన్నాడండి ఇక్కడ గీతాశాస్త్రం కృష్ణ పరమాత్మ చెప్తున్నది శోకమోహాలకుతో కూడినటువంటి సంసారమును తొలగించుటకు లేదా సంసార కారణమైన శోకమోహాలు తొలగించుటకు సంసార కారణమేనంటే జనన మరణాలకు కారణమైన శోకమోహములు తొలగించుటకై గీతాశాస్త్రం చెప్పబడింది నా ప్రవర్తకం సంసారంలో ప్రవర్తించడం కోసం చెప్పబడలేదు అని గీత యుద్ధం చేయించడం కోసం చెప్పబడలేదయ్యా నాయన కర్తవ్య విమూఢత్వాన్ని కలిగించిన శోకమోహాలు తొలగించడం కోసం చెప్పాడు శోకమోహాలు తొలగించి యుద్ధం చేయించడం పరమ ప్రయోజనం కాదు పరమ ప్రయోజనం మోక్షం నా భక్తుడికి మోక్షం ఇవ్వాలనుకున్నాడు పరమాత్మ మోక్షానికి జ్ఞానం కావాలి కనుక జ్ఞానం చెప్పాడు కనుక మోక్షానికి కావలసిన జ్ఞానం అర్జునుడికి చెప్పాడు అది యుద్ధం చేయడానికి కావలసిన సంసిద్ధత కాదు ఇది తెలుసుకోవాలి మరి యుద్ధం చేయించాడు కదా అంటే జ్ఞానం గ్రహించి తర్వాత అజ్ఞానం పోయి ధర్మముగా యుద్ధం చేశాడు ఇక్కడ అది తెలుసుకోవాల్సినది అందుకు తస్మాత్ యుద్ధస్వ అనే కారణానికి ఇక్కడ చెప్పే విధివాక్యం కాదు అనువాద వాక్యం అంటారు అన్నాడు ఇక్కడ తస్మాద్ధస్వ భారత ఇది యుద్ధం చెయ్యు అనేటువంటి మాట ఈ జ్ఞానంతో యుద్ధం చేయాలంటే జ్ఞానం ఉన్న వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిపోవాలా నీ కర్మ నీ ధర్మం కనుక నువ్వు అని చెప్పడానికి మాత్రమే కాని దీని పరమ ప్రయోజనం మాత్రమేమిటి శోకమోహనాసనము కనుక శోకమోహాది సంస్కార సంసారకార నివృత్ర్థం గీతాశాస్త్రం నా ప్రవర్తకం మళ్ళీ పుట్టుకులకి చావుకులకి పనికొచ్చే కర్మల గురించి చెప్పడానికి పుట్టలేదు గీతాశాస్త్రం జ్ఞానం కోసమై పుట్టింది జ్ఞానాన్ని ఇవ్వడానికై పుట్టింది జ్ఞానమెందుకు శోకమోహనాసనం కోసం అంత స్పష్టంగా చెప్పాడు ఇత్యసర్థస్య సాక్షీభూతే ఈ చెప్పింది సత్యం అనడానికి సాక్ష్యము రుచౌ ఆని భగవాన్ ఈ చెప్పినది కరెక్ట్ అని చెప్పడానికై ఈ రెండు రుక్కులని భగవంతుడు తీసుకొచ్చాడు అన్నారు ఇక్కడ రెండు రుక్కులు అంటే వేదమంత్రములు అని అర్థం ఇక్కడ ఈ రెండు రుక్కులు వేదములు ఉన్నాయి వేదములు అంటే వేద సంబంధమైన కఠ ఉపనిషత్తులో ఉన్న రెండు రుక్కులు ఇక్కడ పెట్టడానికి కారణం ఏమిటంటే కృష్ణుడు చేసిన బోధ మోక్షం కోసమే చెప్తున్నాడు అని చెప్పడం కోసం చెప్తున్నాడు ఇది తెలుసుకోవాల్సింది అంత అందంగా ఉపనిషద్వాక్యమే చెప్పబడుతోంది కానీ భగవద్గీతలో ఉపనిషత్తులను వెతికితే ఉపనిషత్తు లేని శ్లోకం లేదండి ఇక్కడ భగవద్గీత అంతా ఉపనిషత్తులే మరొకటి లేదు ఒక ఉపనిషత్తు కాదు అనేక ఉపనిషత్తులు అంటే భగవద్గీతాసు ఉపనిషత్సూ అని మనం అనడానికి కారణం భగవద్గీతలు ఉపనిషత్తులు భగవద్గీతను మనం గీతలు అని అంటారు భగవంతుడు మాటలు మాటలన్నీ ఉపనిషత్తులే ఏ మాటలు ఉపనిషత్తు వెతికి ఉండో తెలియాలంటే మరి అన్ని ఉపనిషత్తులు చదవాలి అన్నపనిషత్తులు చదివే కంటే భగవద్గీత కూడా చదువుకుంటూ చాలండి అది అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఉపనిషత్తులు ముందు వినాలి శ్రవణానికి బ్రహ్మసూత్రాలు మననానికి భగవద్గీత నిధిధ్యాసనానికి అన్నారు ఇక్కడ ఎందుకు అంటే ముందు ఉపనిషత్తులు ఏముందో తెలిస్తే భగవద్గీత మరింత అందంగా ఆస్వాదించగలం లేకపోతే యుద్ధం చేయడానికి పనికి వచ్చే నాలుగు మాటలలాగా కనబడతాయి కనుక ఉపనిషత్తులు మరి అవన్నీ సారం ఇదైనప్పుడు ఇదే చదవచ్చు కదండి అప్పుడు ఉపన్యాసం మాత్రం ఎందుకండి దేనిలో ఏ ఉపనిషత్తు ఉందో చెప్పుకుంటూ అది సూత్ర సహాయంతో ఇక్కడ అన్వయించుకుంటే ఇదొక్కడు చాలు బతుక్క అర్థం ఇక్కడ అంత చక్కగా సమకూర్చబడింది కాబట్టి ఇక్కడ ఆత్మదృష్టితో చెప్తున్నమాట యేనం హన్ వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం నేను దీన్ని చంపుతున్నాను లేదా ఇది చంపబడుతున్నది అని భావించారంటే ఇద్దరూ కూడాను తెలుసుకుంటున్నది ఏమిటి అంటే అజ్ఞానులే నిజానికి ఇది చంపబడదు చావదు ఇది విషయం తెలుసుకో దీనికి సరిగ్గా కఠోపనిషత్తులో ఏమి రాసిందో చూద్దాం ఈ శ్లోకం ముందు చూశారు కదా యేనం వ్యక్తి హంతారం యశ్చేనం మన్యతే హతం ఇది కఠోపనిషత్తులో హంతా చేయతే హంతుం అతశ్చేన్ మన్యతే హతం ఉభౌత నవజానీతో నాయం హంతి నహన్యతే ఈ మాట క్రింద శ్లోక వాక్యం యథాతథంగా తీసుకుని పైన ఒకటి రెండు మార్పులుతోంది హంతాచేన్మన్యతే హంతుమనే మాట బదులుగా యేనం వ్యక్తి హంతారం అని అంటే కఠోపనిషత్తు మంత్రం ఏ విధంగా ఈ శ్లోకంలోకి వచ్చిందో చెప్పుకుంటున్నాం అలాగే రెండవ శ్లోకం అంటే ఇరవైవ శ్లోకం నే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వా నూయ అజో నిత్య శాశ్వతో పురాణో నన్యతే హన్యమానే శరీరే ఇది కఠోపనిషత్తులో చివరి రెండు వాక్యాలు యథాతథంగా ఉన్నాయి పైవాక్యం కొంచెం మారుతుంది నజాయతే మ్రియతే వా నాయం భూత్వా నవభూవ కశ్చిత్ అని ఉంటుంది అంతే మార్పు కానీ భావం మాత్రం ఒక్కటే రెండిటికి అంటే ఉపనిషత్తే గీతని చెప్పడానికి పై గీతలో చెప్పిన దానికి ఉపనిషత్తుకు విరోధము లేదు అని మళ్ళీ దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఇక్కడ దీని బట్టి ఆత్మ దృష్టితో చూస్తే చచ్చేవాడు చంపబడేది అని కనుక నేను చస్తున్నాను నేను చంపుతున్నాను అనుకోవడం అజ్ఞానం చేత మాత్రమే సుమా అనేదాన్ని ప్రతిపాదన చేశారు ఇక్కడ ఎందుకంటే నా అసలు స్వరూపము చచ్చేది చంపబడేది రెండూ కాదు అది అజహ నిత్య శాశ్వత అయం పురాణో అయం అనే మాట చాలా విశేషమండి అయం అంటే ఇది అయం అయం అనే మాట అది ఎక్కడో లేదు మళ్ళీ ఆ చెప్పడం కోసం అయం అన్నప్పుడు ఇది లభ్యమయ్యే ఉంది ఇక్కడే ఉన్నది లభ్య వస్తువు అని చెప్పడం కోసం అయం శబ్దం వాడాడు అజో నిత్య శాశ్వతో పురాణో నహన్యతే అన్యమాని శరీరే ఇప్పుడు ఈ అలా మననం చేసుకోండి మనలో క్రమంగా ఈ దేహాత్మ భ్రాంతి పోయి దేహ ఆత్మ వివేకం కలుగుతుంది అవునా లేదా ఇది కలిగించడమే ఆయన ఉద్దేశం వేద ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందేమిటి ఇప్పుడు నశించిపోయే దేహాల గురించా నశించని ఆత్మ గురించా నశించే దేహాలని పరిహరించి నాయితి నాయితి నాయితి నేతి నేతి అంటే పరిహరించవలసినవి పరిహరించలేనిది పరిహరించకూడనిది ఆయన వస్తువు ఆత్మ దాని గురించే వేద వేద అంటే తెలుసుకో ఇది అర్థం ఇక్కడ వేద తెలుసుకోవడం ఇక్కడ వేద అవినాశీనం నిత్యం యే నమజమవ్యయం కథం సపురుష పాార్థ కంఘాత ఇతి హం వేద అవినాశీనం నిత్యం ఇప్పుడు నేను చెప్పినది దృష్టి దేని పెట్టాలి నేను చావను నేను చంపబడను అంటే చచ్చే చంపే లక్షణ దేహం నేను కాదు అనే దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టాలి ఇది నేను కాదంటే నేనేమిటో దాని ఎందుకు దృష్టి పెట్టే అజ నిత్య శాశ్వత అయం దాని గురించి వేద తెలుసుకో అందుకే మళ్ళీ అవినాశీనం నిత్యం అజం అవ్యయం దాని మాత్రమే తెలుసుకో అది తెలుసుకున్నాక కథం స కం పార్త కంఘాతం ఇది తెలుసుకున్నవాడు ఎవడెవడిని చంపుతాడు ఎవడిని చంపబడతాడు గ్రహించు మరి చంపబడే లక్షణం కలిగినది చంపుతున్నాను అనుకునే దేహం యొక్క విషయం అర్థం చేసుకో వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యని సంయాతి నవాని దేహి ఇందులో అన్యాని సంఘాతి నవాని దేహి దగ్గరికి వచ్చినప్పటికీ వేదాంతం ఆస్తికత వస్తుందండి ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మరొక శరీరం పొందుతాము మన శాశ్వతలము ఈ తెలుసా ఎవడెవడి కోసం ఏడవడండి తెలుసు కూడా ఎవడు ఏడ్ అజ్ఞానం అంత గట్టిగా ఉంది అరే కనబడుతుంది పోనీ ఏడ్ చేయని సాధించావు ఇవి పోతున్నా ఇవి అంటే వెలగపోతాయి పోని ఇవి పోతున్నా నేను పోతాను నువ్వు పోవు అది ఆ ఎందుకంటే ఇవి ఎలాగ పోతాయనేది నాస్తికుడికి కూడా తెలుసు నాస్తికుడికి మాత్రం తెలియదు నేను పోతా అవి పోతాయని నాస్తికుడికి కూడా తెలుసు నాస్తికుడు నేను చిరకాలం ఉంటాను అనుకుంటాడా అంటే వాడికి కూడా తెలుసు ఏం వాడికి అనుభవానికి రాలేదు కదా పోవడం అనేది కానీ అనేకమంది పోవడం చూశారు కనుక వీడు పోతాను అనుకున్నాడు అంతే కదా నాస్తికుడికి కూడా తెలుసు పోతాను అనేది కానీ కృష్ణ పరమాత్మ ఈ దేహాలు ఎలాగూ పోతున్నాయని చెప్పడానికి కృష్ణుడి దిగి చెప్పక్కర్లేదు నాస్తికుడికి కూడా తెలుసు దేహాలు పోయినా నువ్వు ఉంటావురా నాయనా అని చెప్పడానికి కృష్ణుడు వచ్చాడు ఇక్కడ అక్కడ గురువు ప్రవేశించాడు అది ఓదార్పండి ఇక్కడ నేనుంటాను ఆ ఉండే నువ్వు ఇలా ఉండవు ఎంతవరకు పుడుతూ చస్తూ పోయేటట్టుండవు కనుక ఆ నేనుంటానన్న భావంలో నువ్వేమిటో చెప్పడం అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నది ఇక్కడ మరి దేహాలు ఎలాంటివి వాసాంశి జీర్ణాన్ని యథావిధాయ నవాని గృహాతి నరూపరాని ఒక్కడ తెలుసుకోవాలండి చచ్చేడు చచ్చేడు అనుకుంటాం గానీ వాడు ఉండడానికి యోగ్యంగా శరీరం లేదు గనుక శరీరం విడిచేసింది అది తెలుసుకోవాలి ఇక్కడ వాడు ఉండడానికి యోగ్యంగా లేదు శరీరం ఇక్కడ ఒకప్పుడు హాయిగా తిరిగిన శరీరమే భయంకరమైన ప్రమాదాన్ని కూడా మొక్కలైంది ఇంకా దేహికి దేహం ఉండడానికి అనుకూలంగా లేదు కనుక విడిచేసావు అవునా లేదా కారు కొనుక్కుని వాడు పాడైంది ఏం చేసావు మార్చేలే కొంతమంది ఈ బు కారు మార్చు ఆ కారు మార్చా అని గొప్పగా చెప్పుకుంటాడు వాడికి వాడు ఆనందంగా వాడు ఇంకోటి చెప్పుకోవడం వల్ల ఆనందిస్తాడు అనుకోడు వీడిభ్రాంతి నేను ఈ మధ్య ఇన్ని కోట్లు పెట్ట కారు కొన్నాను తెలుసా చెప్తాడు వీడి మురిపో వాడే మురిచిపోడు అది ఒక భ్రాంత్ అండి మనం అనుకుంటా ఈ పనికి వాళ్ళ భ్రాంతులుతోనే మరి ఈ కారు మళ్ళీ మంచి కారు కొనుక్కోవడానికి తగ్గట్టు ఏమైనా సంపాదించుకున్నామా కొని ఈ శరీరం అంతా ఎలాగో తెలుసుకోలేదు జ్ఞానం మరో కారుకైనా సరిగ్గా దాచిపెట్టుకున్నామా అది అంతకంటే లేదు తెలుసుకోండి ఇలాంటి పరిస్థితులు ఉన్నాం వాసాంశి జీర్ణాన్ని యథావిహాయ ఒక్క మాట అద్భుతంగా చెప్పారండి ఇక్కడ అంటే దేహము దేహి వేరుగా ఉంటాడనడానికి చక్కటి ఉదాహరణ ఇదండి ఇక్కడ ఇప్పుడు నువ్వు వస్త్రం ధరించవు వస్త్రం దేంతో ఉంది నీ దేహంతో ఉంది నీ దేహంతోనూ ఉందిగా నువ్వు వస్త్రం కావు కదా దేహానికి వస్త్రం ధరించవు అది జీర్ణించాక ఏం చేస్తున్నావు ఇవాళ మాసిపోయిన వస్తువు పక్కకు తీయట్లే జీర్ణించిన వస్తువును పక్కకు తీయట్లే మళ్ళీ కొత్త తీసుకుంటున్నావు ఇక్కడ వాసాంశి జీర్ణాన్ని యథావిహా అని చెప్పడం దేహికి దేహానికి ఉన్న తేడాన్ని అర్థం చేసుకోవడానికి నీకు దగ్గరగా ఉన్న వస్త్రంతో చెప్పాడు ఇంకా కార్ అంటే కొంచెం దూరంగా ఉంది వస్త్రం దగ్గరగా అంటుకుని ఉంది కదా అయితే ఎలాగూ రేపు జీర్ణం అయిపోతుంది ఇప్పుడు వస్త్రం లేకుండా తిరుగుతావా జీర్ణం తెలిసినా వస్త్రం ధరిస్తున్నాం ఈ జీర్ణమైతే మరొకటి ధరిస్తున్నాం వస్త్రానికి దాని ప్రయోజనం దానికి ఉన్నట్టే కూడా దాని ప్రయోజనం దానికి దేహాన్ని నిందించరాదు అది ఇక్కడ మరి దేహాన్ని దేనికి వినియోగించుకోవాలి ఈ దేహం ఉన్నప్పుడే ఈ దేహం నేను కానని తెలుసుకోవడానికి ఈ దేహము దేహగతమైన బుద్ధిని వినియోగించి సాధనకే వినియోగించుకోవాలి ఇది చెప్పడం అందుకే ఉపమానం ఎంత అందమైన ఉపమానమో వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహాతి నరోపరాణి ఇక్కడ నరోపరాణి అంటే వస్త్రం వేసుకోవడం నరుడికే ఉంది జంతువులకి లేదు అందుకే నరహ అనమాట అక్కడ వేశాడు జంతువులు వేటికి లేదు కదా అదేవిధంగా వివేకం కూడా నరుడికే జంతువులకి ఆత్మానాత్మ వివేకం రాదండి నరుడికే వచ్చే అవకాశం ఉంది నరులందరికీ వచ్చేస్తుందని చెప్తే మళ్ళీ నా స్టేట్మెంట్ తప్పవుతుంది మానవులందరికీ ఆత్మానాత్మ వివేకం వచ్చేస్తుందా కూర్చోబాబు ఆత్మానాత్మ వివేకం చెప్తాను అంటే కొరకర చూసే వాళ్ళని కూడా నేను చూశాను అలాంటి వాళ్ళు ఉంటారు ఏం చేస్తాం అందుకే వస్తే నరుడికే వచ్చే అవకాశం ఉంది నరులందరికీ రాదు కానీ వస్తే నరుడికి వచ్చే అవకాశం ఉంది అర్థమైంది కదా జంతువులకి లేనేలేదు అందుకే వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరూపదాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అంటే జీర్ణాన్ని శరీరాన్ని విహాయ అన్యాని సంయాతి నవాని దేహి నూతనమైనటువంటి మరో శరీరాన్ని దేహి పొందుతాడు దేహి అంటే దేహము జీవుడు పొందుతుంటాడు దీని బట్టి నీకు తెలిసిందేమిటి చేల్చబడేది చంపబడేది దేహమే నిన్ను మాత్రం చేయలేదు ఇది మాట వింటూ ఉంటేనే బాగుందండి నేను చావను నేను నిచ్చుణ్ణి అన్న మాట రోజు అనుకోండి ఇప్పుడు అడిజనలాగైనా పనిచేస్తుంది నేను చావన్ నేను నిత్యుణ్ణి నేను ఆనందపరుణ్ణి అనుకుంటూ అనుకుంటూ ఉంటే దాని లక్షణం దీనికి లేదు దానికి అయ్యే చచ్చే లక్షణం కలిదాన్ని చావకూడదు అనుకుంటున్నావు అసలు చావని లక్షణమే నీదని చెప్తుంటే వినమేమిట్టాయినా ఇది ఇంద్రుడు చెప్పిన మాట నయనం చిందంతంతి శస్త్రా నయనం దహతి పావక ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి మంచి పనికొచ్చేటువంటి మాట ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు అగ్ని దఘించలేదు నీరు తడపలేదు వాయువు ఆరిపోయేలా చేయలేదు అని ఇప్పుడు ఈ శస్త్రము అగ్ని నీరు వాయువు వాటి పనులు అంటే ఛేదించడము దగించడము తడపడము ఆరిపోయేలా చేయడం ఇవి దేహానికి చేస్తాయా లేదా చేస్తాయి శస్త్రం ఛేదించగలదు అగ్ని తగలబెట్టగలదు నీరు తడపగలదు వాయువు ఎగర్చగలదు కానీ ఆత్మని మాత్రం ఇవి అంటే ఇప్పుడు అనాత్మలన్నీ పంచభూత వికారములకు లోనవుతాయి ఆత్మ పంచభూత వికారములకు లోను కాదు ఇది చెప్పడం దీని యొక్క ఉద్దేశం అందుకే ఇది అచ్చేద్యోయం అదాహ్యోయం అక్శేష్య ఏవచ కనుక దీన్ని బట్టి ఇది ఛేదింపబడదు తగలబెట్టబడదు తడపడదు ఆరబడదు మళ్ళీ చెప్తున్నాడు చూడండి ఇదేంటండి మేమైతే నిద్రపోతుంటాం కనుక మధ్య మధ్య లేపు చెప్పాలి కానీ అర్జునుడికి రెండేసాలు చెప్పడం ఎందుకండి అని ఇక్కడ రెండేసాలు చెప్పడం అనేదని నొక్కి వక్కానించుట అంటుంటారు విన్నారా అందులో వేదాంతాది శాస్త్రాల్లో పునరుక్తు దోషం కాదు అది కావ్యంలో దోషం కావచ్చు ఇది శాస్త్రంకా శాస్త్రంలో దోషం కాదు ఎందుకంటే శాస్త్రంలో సత్యప్రతిపాదన చేసేటప్పుడు మరొకసారి ఇక్కడ ఏం చెప్పాడు దాన్ని తగలబెట్టలేదు ఆర్చలేదు అని చెప్పేటప్పుడు ముందు దేహాదులకి లక్షణాలు తగలబెట్టడం ఇత్యాది లక్షణాలు ఉన్నాయి కదా ఓహో ఇది కాదనమాట అన్నప్పుడు ఇది కానిదేదో దాని వైపు అప్పుడు దానికి అచ్చేద్యోయం అదాక్యోయం అని చెప్పడం ఇక్కడ అందుకే ఆధ్యాత్మిక శాస్త్రాల్లో జ్ఞానంలో పునరుక్తి దోషము కాదు తెలుసుకోండి ఇక్కడ అందుకని చెప్పింది చెప్పండి చెప్పింది చెప్పండి అంటే ఎక్కాల్సింది ఎక్కలేదు కనుక చెప్పాల్సింది చెప్పాలి పదిసాగ్గా ఇది ఎలాంటిది ఒక రాత నాటిన తర్వాత మట్టి వేస్తారు మట్టి వేసేది కొడతారు ఎన్ని కొడతారు నిలబడే వరకు అన్ని మాళ్ళు కొట్టడం ఎందుకండి అనకూడదు నిలబడాలి అయినా అని కొట్టేవాడికి తెలుస్తుంది మట్టి వేసే వెళ్ళిపోవాలనుకూడదు కొట్టాలి అలా నొక్కి వక్క ఒక తల్లి పిల్లాడు పరిగెడుతూ ఉంటే జాగ్రత్త జాగ్రత్త అందుట వంటే వ్యాకరణ శాస్త్రవేత్త కూర్చొని జాగ్రత్త అని ఒకసారి అనాలి రెండు మార్లు అని రాదు పునరుక్తి దోషం వచ్చును తల్లి ఇప్పుడు కొడుతుంది జాగ్రత్త జాగ్రత్త అనేటువంటిది అక్కడ వాడిని దృఢంగా నిలపడం కోసం అలాగే కృష్ణ పరమాత్మ ఒక తల్లిలో చెప్తున్నాడు ఆత్మ యొక్క లక్షణం ఎంత బాగుందో తగలబడ దృచ్చుశరా అది కోసుకుపోతుందేమో ఈ భయం నీకు లేదయ్యా నీకు లేదయ్యా అంటే దేనికి ఆ భయం లేదు అది నువ్వయ్యా అని చెప్పడం అందుకని గీత వినగానే మన శరీరాన్ని ఏది కొయ్యదు దీన్ని తగలబడదు వజ్రకాయం అయిపోయింది అనుకోమని కాదు ఇక్కడ ఏది కొయ్యబడదో ఏది తగలబడదో అది నువ్వు అని చెప్తున్నాడు ఇక్కడ అది ఏమిటో స్పష్టంగా తెలుసుకో అది నువ్వు గ్రహించు దాని ఎందు నిలబడిపో దాని ఎందు నిలబడిపోయాక ఇవి ఏవి కూడా నిన్నేమీ చేయలేవు ఇది చెప్తున్న అంశం నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన ముందు అది చెప్పాడు అది ఏదో చెప్పాడు ఈ ఇలా చెప్పాలి బోధన అది ఏది కాదు తగలబడేది కాదు ఎండబడేది కాదు ఆరిపోయేది కాదు ఇది మనకు అర్థమైపోతుంది ఎందుకంటే తగలబడి ఎండబడి ఆరిపోయే వస్తువుల అనుభవం మనకు గనక ఇది తగలబడదు ఆరిపోదు అంటే మనకు అర్థమవుతుంది మరి అది ఏమిటి ఏది కాదో చెప్పడు మరి ఏది అవునో చెప్పాలి కదా అది నిత్య సర్వగత స్థాణు అచలహ అయం సనాతన సనాతన మొత్తం ఇందులో చెప్పబడుతున్నవి ఐదు లక్షణాలు నిత్య సర్వగత స్థాను అచల సనాతన అయం అయం అంటే ఇది ఇది అని చెప్పిన ప్రతిసారి అది ఎక్కడో ఉందనుకోకు అది అనుభవాలలో ఉన్నదే అని చెప్పడం ఇక్కడ మళ్ళీ నిత్యం సర్వగతం స్థానం అచలం సనాతనం అదే ఇందాక విన్నట్టే అనిపించింది కదా మరి ఎందుకు చెప్పాడు ఆత్మ ఎందు నిలుపుటా అదే చెప్తుంటాడు గనక మధ్య మధ్య లేచి వింటే చాలు అనుకుంటే సరిపోదండి ఇక్కడ ఇందులో ఈ మాట చెప్పడంలో అర్థం ఏమిటో తెలుసుకోవాలి ఇక్కడ సాధారణంగా మోక్షం అంటే ఏమిటి అంటే ఇది వరకు లేని రావడమా ఇదివరకు లేనిది ఇప్పుడు వచ్చిందంటే మరి కొన్నాళ్ళకి పోతుంది మన అందుకే నాసతో విద్యతే భావత అలాగే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఉండేదే సాధారణంగా ఒక వస్తువు మనం పొందాలి అంటే నాలుగు రకాలుగా ఉంటుందండి ఉత్పత్తి ప్రాప్తి వికార్యము సంస్కార్యము అని నాలుగు విధాలుగా ఉంటుంది ఉత్పత్తి అంటే దాన్ని క్రియేట్ చేయడం తయారు చేయడం అనమాట ఇది వరకు లేనిదా అని తయారు చేశారు అది ఉత్పత్తి అలాగే ఆత్మ ఉత్పత్తి అయినదా అంటే ఆత్మను మనం పొందేము ఆత్మను తెలుసుకున్నామంటే ఆత్మను ఉత్పత్తి చేశారా కాదు కదా అది ఎప్పుడు ఉండేది అందుకే నిత్యాహ అక్కడికి వచ్చింది ఉత్పత్తి అయ్యేది కాదు అని చెప్పడానికి నిత్యాహ అన్నాడు ఇక్కడ పోనీ పొందాలి అంటే ఒక వస్తువుని మనం పొందడం పొందడం అంటే ఉత్పత్తి చేసేనా పొందాలి ఇక్కడ లేదు మరొక చోట ఉందంటే అక్కడికి వెళ్ళి పొందాలి అవునా లేదా మామిడి పళ్ళు మామిడి తోటలో ఉంటాయంటే మీరు ఇంటి నుంచి మామిడి తోటకు వెళ్ళారు ఎందుకు మామిడి పళ్ళు మీ ఇంటి దాకా రాలేదు కనుక వ్యాపించలేదు గనక కనుక ఆత్మ అదే విధంగా ఎక్కడికో వెళ్ళి పొందవలసినదా కాదు సర్వగత దానికి మాట ఇక్కడ ప్రాప్తి కాదు అని చెప్పడానికి రెండవ మాట సర్వగత అని మాట వేశాడు వెళ్ళి పొందవలసింది ఇంకా సర్వగతం మొట్టమొదటిది ఉత్పత్తి చేసేది కాదు గనక నిత్యం వెళ్ళి పొందవలసింది కాదు గనక కొత్తగా పొందవలసింది కాదు గనక అది ప్రాప్తి కాదు అంత చెప్పడానికి సర్వగత అన్నాడు పోనీ అది ఆ రోజుల్లో ఇలా ఉండేదండి ఆత్మ అనేది ఈ రోజుల్లో సైన్స్ డెవలప్ అయ్యింది కనుక ఆత్మ ఇలా మారింది అంటావా ఆత్మ మారదు అని చెప్పడం కోసం స్థాణుహు అని మాట వేశారు స్థాణుహు అంటే వికార్యము కాదు వికార్యము అంటే తెలియాలంటే పాలున్నాయి పెరుగు కావాలంటే ఏం చేశారు అందులో తోడు వేశారు అప్పుడు పెరుగు వచ్చింది పెరుగు ఉత్పత్తి చేయలేదు మీరు పెరుగు ఎక్కడి నుంచో ప్రాప్తి కాలేదు అది వికార్యమైంది ఆత్మ లాంటి వికార్యము కాదు ఏదో తోడు వేస్తే ఆత్మ బయటకు లేదా ఆత్మ తోడుకుని పెరుగవుతుంది లేదు కానీ ఆత్మ వస్తువు వికార్యము కాదు అని చెప్పడానికి స్థానుగు మాట వేశాడు చూడండి అదేవిధంగా సంస్కార్యముని మరొకటి ఉన్నది ఇక్కడ సంస్కరించటం అనేది ఒక కర్ర తీసుకొచ్చి దాన్ని మీరు సంస్కరించి అంటే దానికి బాగా తీసి అలాగే బంగారం తీసుకొచ్చి దాన్ని కరగబెట్టి దాని ప్యూర్ షేప్ తీసుకొస్తాను దీన్ని సంస్కార్యము అంటారు అలాగే ఆత్మ దాన్ని సంస్కరించి పొందాలా బంగారంలాగా అంటే అది శుద్ధమైన దాన్ని నువ్వేం సంస్కరిస్తావు గనక సంస్కరించదగేది కాదు అది ఎప్పుడు ఒకేలాగా అచలహ అని చెప్పారు ఇక్కడ అచలోయం అనే మాట ఇప్పుడు చూసారా అది ఉత్పత్తి కాదు గనక నిత్య అది ప్రాప్తి వస్తువు కాదు గనక సర్వగత అది వికార్యము కాదు గనక స్థానువు అది సంస్కార్యము కాదు గనక అచలహ ఈ నాలుగు లక్షణాలు కలిగింది గనక సనాతన అని మాట ఇక్కడ చెప్పాడు ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపం అంత చక్కగా చెప్పబడుతున్నది ఎంత సులభంగా ఉందండి కష్టపడి ఎక్కడి నుంచో తెచ్చుకోకర్లేదు వంటలాగా తయారు చేసి పొందనక్కర్లేదు పెరుగులాగా తోడు తెచ్చుకోలేదు చూసారా ఎంత హాయిగా ఉందో అది ఒక్కటే అది నువ్వని తెలుసుకున్న దానికి నిలబడితే చాలదు అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే ఏదో తెలిసిపోయినట్టుంది కదా అవ్యక్తము చాలా జాగ్రత్తగా ఇప్పుడు విన్నట్టు పదాలే వింటున్నట్టు అనిపిస్తాయి ఎందుకంటే మనం ఇవన్నీ స్తోత్రాల్లో వాటిలో చదివేసాం గనక విన్న పదాలేండి కానీ అవ్యక్తము వ్యక్తము కానిది అయిపోయింది మీనింగు మీనింగ్ కాదు ఫీలింగ్ రావాలండి దానికోసం తెలుసుకోండి ఇక్కడ మీనింగులతో ఆగిపోతున్నాం ఫీలింగులు దాకా తీసుకెళ్ళట్లేదు అది వచ్చింది బాధ అలాగే అవతల వాడు చెప్తున్నాడు మీనింగ్ ఏమిటా అని చూసుకుంటున్నాం ఫీలింగ్లోకి వెళ్ళట్లేదు ఫీలింగ్ మీనింగ్ని అర్థం చేసుకుని విచారంలోకి వెళ్ళాలి మీనింగ్ నుంచి థింకింగ్లోకి వెళ్తే కానీ ఫీలింగ్ రా తెలుసుకోండి అక్కడ దానిలోకి వెళ్ళే ప్రయత్నం చేయండి మొత్తానికి అయం అయం అనే మాట ఆత్మ గురించి చెప్తున్నాడు ఆత్మకి నిత్య సర్వగత స్థాను అనే దానిలో అది ఉత్పత్తి ప్రాప్తి వికార్య సంస్కార్యముల వల్ల లభించేది కాదు అని చెప్పడం సిద్ధ వస్తువు అని చెప్పడానికి సనాతనం చెప్పాడు ఇప్పుడు చెప్తున్నది అంటే అది అవ్యక్తము అంటే నాన్ మేనిఫెస్టెడ్ భౌతికంగా కనబడేది కాదు ఆత్మనేది భౌతికంగా కనబడేది కాదు కనుక నాకు ఆత్మసాక్షాత్కారమైంది అండి అంటారు ఎలా అయ్యిందండి మన జ్ఞానానికి కూర్చున్నానా ఠాంగనకు చప్పుడు బామ్మకు వెలుగు కనబడిందండి ఆత్మ కనబడితే ఆత్మ అవుతుందా కనుక ఆత్మసాక్షాత్కారం అంటే అది అది డిజిటల్ సౌండ్స్తోను లేకపోతే గ్రాఫిక్స్తోను కనబడుతుందండి అది ఎక్కడ అది అవ్యక్తము వ్యక్తము కాదు పోనీ ఇలా ఉంటుంది ఊహిస్తావా అచింత్యము ఊహించడానికి కూడా వీల్లేదు అవికార్యము కనుక అది ఒక రూపం ధరించి కనబడాలి అంటే వికారం పొందాలి అది అవికార్యము అయ్యి ఉచతే ఈ మూడు మాటలు ఎందుకు చెప్పాడు చెప్పిందే చెప్పినట్టు కాదు ప్రదానికి పర్పస్ ఉందని చెప్పుకున్నాం కదా ఇది చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఇందాక దీనికి మూలంగా ఒక మాట చెప్పుకున్న స్థూల సూక్ష్మ కారణ శరీరాలు స్థూల శరీరానికి ఉన్న లక్షణం వ్యక్తం స్థూల శరీరం అందరికి కనబడుతుందండి అవునా లేదా స్థూల శరీరం అంటే కనబడే ఈ బాడీ ప్రతి వాడికి కనబడుతూనే ఉంది ఎందుకంటే దీని లక్షణం వ్యక్తం సూక్ష్మ శరీరం ఉందే కనబడదు ఎవరికి కనబడుతుందండి సూక్ష్మం అంటే మనస్సు ప్రాణము ఇవన్నీ కనబడతాయా చెప్పండి కనబడు లేవంటావా బుద్ధి కనబడదు లేదా బుద్ధి లేదంటే అప్పుడు ఒప్పుకుంటాడంటే ఇక్కడ కనుక బుద్ధి కనబడదు అని ఒప్పుకుంటున్నావు కానీ బుద్ధి మనస్సు అదేవిధంగా చూసే శక్తి వినే శక్తి చూసే కన్ను కాదు చూసే శక్తి చూసే కన్ను స్థూల శరీరం చూసే శక్తి సూక్ష్మ శరీరం తెలుసుకోండి సూక్ష్మ శరీరం అంటే ఏంటో తెలియాలి కదా కనుక నిన్ను నువ్వు ముందు స్టడీ చేయ వైద్యంలో వెళ్ళేటప్పుడు బాడీ అనాటమీ స్టడీ చేస్తారు వేదాంతంలో ఉన్నప్పుడు మూడు బాడీల తత్వ వివేచన చేయాలి ఇక్కడ అందులో సూక్ష్మ శరీరం అంటే ముందు తెలుసుకోవాలి కదా చూసే శక్తి వినే శక్తి దీన్ని సూక్ష్మేంద్రియములు అంటారు నీ స్థూలేంద్రియం సూక్ష్మేంద్రియం కంటికి చూసే శక్తి లింకు పడితే కన్ను చూస్తుంది కన్ను మూసుకుపోయినా నువ్వు చూస్తూ ఉంటావు చూసే శక్తి ఒకటి ఉంది ఇవన్నీ కలిసి అత్యంత సూక్ష్మ శరీరంగా ఉంటాయి వీటిని సూక్ష్మము అంటారు సూక్ష్మము అంటే స్థూలంలా కనబడదు ఇది ప్రతి అది చింత్యము ఈ స్థూల శరీరం వ్యక్తము సూక్ష్మ శరీరం చింత్యం ఒకవేళ ది కనబడకపోయినా స్థూల శరీరంలా కన కనబడకపోయినా ప్రతి వాళ్ళు చెప్తే ఊహించుకోగలరు అవునా లేదా మనస్సు బుద్ధి కనబడదు కానీ ముందునొప్పుకుంటాం ఎందుకంటే అనుభవంలో అది సూక్ష్మంగా చింత్యమవుతుంది ఇక కారణ శరీరం దగ్గరకు వచ్చేటప్పటికల్లా కారణ శరీరం వాసనలన్నీ కలిగి ఈ వాసనలు ఒకటి కాదు అనేక రకాలు ఒక వాసన ఉంటే ఉండదు రకరకాల వాసనలు అంతలో వైరాగ్యం అంతలో రక్తి అంతలో కోపం అంతలో శాంతం ఈ వాసనా ప్రభావం చేత కలుగుతూ ఉంటాయి మనసు ఇక్కడ ఈ వాసనలో వికారం ఉంది కదా కనుక వికారాలు బట్టి కారణ శరీరం కూడా తెలియబడుతుంది కనుక వ్యక్తము స్థూలము చింత్యము సూక్ష్మము వికార్యము కారణము ఆత్మ అవ్యక్తం అచింత్యం అవికార్యం అంటే స్థూలము కాదు సూక్ష్మము కాదు కారణము కాదు స్థూల సూక్ష్మ కారణాల కంటే చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఉద్దేశం అంత అద్భుతంగా ఈ శ్లోకాన్ని చెప్పాడు చూడండి ఇక్కడ నిత్యాహా సర్వగతహా దగ్గర అది కొత్తగా తెచ్చుకునే వస్తువు కాదు వస్తువుని తెచ్చుకునే పద్ధతి ఉత్పత్తి ప్రాప్తి వికార్య సంస్కార్యములు ఈ నాలుగు కూడా ఆత్మకు కాదు సిద్ధ వస్తువు ఆత్మ స్థూల శరీరంలా వ్యక్తం కాదు సూక్ష్మ శరీరంలా చింత్యము కాదు కారణ శరీరం వికార్యము కాదు అది మూడింటికి విలక్షణమైనటువంటిది కనుక మనకు అలవాటైపోయిన దానితో అలవాట్లేని దాన్ని కలిపేసుకుంటూ ఉంటాం ఇది వచ్చింది ఇక్కడ ప్రతిదీ ఇది ఒక లక్షణం ఉంటుంది మనకి ఇవి బాగా అలవాటైపోయింది కనుక ఏదో గొప్ప విషయాన్ని చెప్తే దీంతో కలిపిస్తారు అమ్మవారు ఎలా ఉంటారంటే అరుణవర్ణంతో ప్రకాశిస్తుంటారు అవునండి మా ఇంట్లో గులాబీతోటి ఉంది ఆ పువ్వు అలాగే ఉంటుందండి అంటాడు ఎటువంటి అమ్మవారిని అక్కడికి తీసుకొచ్చావు ఎందుకంటే అమ్మవారు అరుణ వర్ణం నీకు ఈ గులాబీ అలవాటైపోయింది కనుక దాన్ని తెచ్చి ఇక్కడ కలిపిస్తాం అది వచ్చింది బాధ ఏర్పడుతుంది ఏంటంటే ఈ గులాబీ రంగు ప్రమాణంలోనే అమ్మవారిని చూడటం అలవాటు చేసుకుంటుంది ప్రమాదం అందుకే అచింత్యమైన ఆత్మ వస్తువుని మనకు అలవాటైన దేహాదులతో కలిపేసుకుంటాం కనుక దీనికి విలక్షణం ఇది కాదు ఇది కాదు అని ఆ మాటే వసన్యాది వాగ్దేవతడు కూడా పదద్వయ ప్రభాదాల పరాకృత సరోరుహ అని చెప్పారండి ఇక్కడ అవి అరుణమైనటువంటి పద్మాల కంటే వాటిని ఓడిస్తుందయా అని చెప్పడంలో నువ్వు ఊహించుకో దీనికంటే అతీతం అని చెప్పడం అదేవిధంగా అవ్యక్తోయమచింతోయమ వికార్యోయము ఉచ్యతే అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరముల కంటే విలక్షణమైనది అది వ్యక్తమయ్యేది కాదు ఊహించబడేది కాదు వికారము కాదు కనుకనే నువ్వు మనస్సుతో తెలుసుకోలో కంటితో చూడలేవు కానీ అది నువ్వయ్యున్నావు తస్మాదేవం విదిత్వైన నానుశోచితు అర్హసి ఇది నీకు తెలుసుకుంటే ఈ విధంగా గ్రహించినట్లయితే నానుశోచితు మర్హసి నువ్వు ఏడవ్వయ్యా అని అడిగ నువ్వు ఏడవవు మాట మాటికి నువ్వు ఏడవవు అనే మాట నా అనుశోచిత మరకసి పైగా ఇంకో మాట నువ్వు సోకింపదగన్దగినవాడవు కావు నువ్వు ఏడవకూడదయ్యా నువ్వే ఏడవకూడదు అంటే మన ఏడుపు మన సహజ లక్షణం కాదు ఆనందం మన సహజ లక్షణం ఇది తెలుసుకోండి ఇక్కడ ఆనందం మన సహజ లక్షణం ఏడుపు మన సహజ లక్షణం కాదు సహజ లక్షణం కాదు కనుకనే ఏడుపు వచ్చిన ప్రతిసారి పోవాలనుకుంటున్నావు ఆనందం కలిగినప్పుడు ఈ ఆనందం పోతే బాగుండని ఎవడని అనుకుంటాడండి ఇక్కడ ఏడుపు వస్తేనే పోవాలనుకుంటున్నావు ఎందుకు ఏడుపు మన సహజ లక్షణం కాదు మన సహజ లక్షణ ఆనందం అసహజం దుఃఖం అసహజం దుఃఖం ఎందువల్ల ఏర్పడింది ఏది ఆనందమో ఏది శాశ్వతమో దాన్ని తెలుసుకోలేక అశాశ్వతమైంది నశించేది నేననుకోవడం వల్ల దానికి కలిగే అనుభవాల వల్ల సుఖదుఖాలు ఏర్పడుతున్నాయి అది నాను సోచిత అంటే అర్జునుడంతటి మహానుభావుడు ఏడవడానికి తగినవాడు కాడు అనే భావం కనబడుతుంది కానీ మనందరికీ వర్తిస్తున్నమాట అరే నువ్వు శుద్ధమైన అవికార్యమైన అచింతమైన అచలమైన స్థానువైన ఆత్మవయ్యా నువ్వు ఏడవడానికి తగిన వాడివైనా నువ్వు ఆనందస్వరూపుడివి నువ్వు ఆనందస్వరూపుడివి అని చెప్తున్నాడు ఎంత గొప్ప మాట మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం మహాసింహం ఒక పిల్లని ప్రసవించి మరణించింది ఆ అడవిలో ఒక సింహ పిల్ల మాత్రమే ఉంది దాన్ని కొన్ని మేకలు పెంచాయి ఆ మేకలు పెంచిన తర్వాత అది మేకలతో తిరిగి తిరిగి మేకలగే తయారైపోయింది మేమే అంది దాని గజ్జనే మొదటి నుంచి తన యొక్క ఓకల్ కార్డ్స్ అన్నీ మేమే అనడానికి అలవాటైపోయాం ఎందుకంటే మేకలతో తిరిగి తిరిగి మేకలతో ఆకలి అలమని తింటుంది కనుక అది కూడా మేకలు అనుకుంటుంది ఈ లోపల ఒక సింహాలు వచ్చి మేకల దండు మీదకి మేకలన్నీ భయంపడి పారిపోతుంటే సింహం కూడా పారిపోతుంది మేకలతో పాటు అది గమనించింది ఇక్కడున్న సింహ అరే నా వాడు ఇక్కడున్న పీడే అని ఆ సింహం లాగింది లాగి మే మేమే అని అడిదు మేమే దానికి అదే గర్జించాల్సింది దాని చెప్పింది ఇక్కడ నేను మేకనే నేను మేకనే ఎందుకంటే దానికి బుద్ధి మొదలెట్టిన దగ్గర నుంచి మేకతనమే అలవాటు అయిపోయింది సింహత్తనం అలవాటు కాలేదు ఇక్కడ దానికి నువ్వు సింహానం అని చెప్పడానికి ఆ సింహం ఎంత పాటలు పాడిందో గురువు నువ్వు అచరుడి విని ఆత్మని చెప్పడానికి అంత పాటలు పడతారండి ఇక్కడ గుంపులో పడిపోయిన సింహం మేకలతో తాదత్యం అయినట్టు దేహాద్యుపాధులతో తాదత్యం చెందినటువంటి ఆనందస్వరూపుణి శాశ్వతుడి అయిన నేను నేను చచ్చిపోతా నేను పోతా నేను వాడిపోతా వీడిపోతాను ఎడుతున్నాడు మేకలగా అందుకు వాడిని కూర్చోబెట్టి నువ్వు మేకల్లా మేమే వాడివి కాదయ్యా సింహంలా ఉండవలసిన వాడివి నాను శోచితమర్హసి అనే మాటలో ఇది అర్థం ఇక్కడ నువ్వు ఏడవ దగ్గర వాడివి కాదయ్యా బాబు అందుకే అథ చైనం నిత్య జాతం నిత్యన్నా వా మన్యసేమృతం తథాపి తమహాబాహో నైవం శౌచితమర్హసి వరకు ఇరవై శ్లోకాల వరకు ఆత్మానాత్మ వివేచన చేసి ఇలా నువ్వు ఆలోచించినట్లయితే నీ అసలు స్వరూపం నశించేది కాదు అక్కడ వాడ ఆత్మ కూడా నశించేది కాదు నశించే లక్షణ శరీరము నువ్వు కాదు ఇంకెందుకు చేయడుపు యుద్ధం చేయి ఇది చెప్పాడు అంటే ఆత్మానాత్మ విచారం తత్వ దృష్టితో ఇప్పటి వరకు చెప్పాడు ఇప్పుడు చెప్పబడుతున్నది ముందుగా భౌతిక దృష్టితో చెప్తున్నాడు ఇక్కడ భౌతిక దృష్టితో ఇక్కడి నుంచి మొదలుపెడుతుందని ఇరవై వరకు ఈ మాట చెప్పాడు ఇది వెనుక కథ గుర్తొస్తుంది చాలా కాలం క్రితం అలెగ్జాండరు ఈ దేశం దండయాత్రకు వచ్చాడు పాశ్చాత్య దేశాల నుంచి దేశానికి వచ్చిన వాడు అందరికీ అద్భుతాలే ఇక్కడ కనబడ్డాయండి తర్వాత వారి అహంకారాలు ఆ అద్భుతాలను అజ్ఞానాల కింద తీర్చిదిద్ది మనల్ని మేకల్లా తీసేశారు కథలోలాగా అలెగ్జాండర్ ఇక్కడికి ఒక చోట ఆశ్చర్యపోయాడు ఒక మహానుభావుడు కనబడ్డట అతడు చాలా సింపుల్గా ఉన్నాడు ఆడంబరంగా ఉన్నాడు వీడేంటి జగదేక సార్వభౌముడు అక్కడికి వెళ్ళి చూసేటప్పటికల్లా పైగా జగదేక సార్వభౌముడు సైన్యంతో వస్తున్నాడు లేవలేదు పలకరించలేదు అలాగే కూర్చున్నాడు అలాగని అహంకారమా అహంకారం ఎప్పుడు వస్తుంది వాడికంటే నేను గొప్ప అన్నప్పుడు వస్తుంది అసలు వాడికంటే నేను గొప్ప అని కంటే అనేది ఏది లేదు ఈయన దగ్గర అందుకోసం అలా కూర్చున్నాడు చూస్తున్నాడు నిర్వికారంగా చూస్తున్నాడు ఆయన్ని అరగ్జాండ్రల్ వచ్చి వీడు లేవలేదు ఏమిటని నేను ఎవరినో తెలుసా ఎవడివి అంటే చ ఫలానా చక్రవర్తిని ఫలానా వీడిన ఓహో అని ఏ ఎక్స్ప్రెషన్ లేదు ఇద్వరకు ఎవడి విన్నావాడు భయపడిపోయేవాడు అమ్మ మీరా లేచేవాడు ఇక్కడ ఈ రెండూ లేదు ఆయన నిరాశ నిన్నమస్క్రియ గౌడ భగవత్పాదులు వారు ఆత్మజ్ఞానం ఒకరిని ఆశీర్వదించడు ఒకరిని నమస్కరించడు రెండూ లేదు ఆశీర్వదించడం అంటే అహంకరించాడు కనుక నమస్కరించడు అది కూడా ఉంది అని ఆశీర్వదించడు నమస్కరించడు అంటే వేరుగా ఒకదాన్ని చూస్తే కదా రెండూను రెండూ అలా చూస్తున్నాడు నిర్వికారంగా ఉన్నాడు ఇప్పుడు నిర్వికారంగా ఉన్నట్టు కొందరు ఉంటారండి ఏది చూసినా మొహంకేలా ఉంటుంది అంటే ఆ ఏడుపుట్టు చిరాకు మొహం అది ఎన్ని చెప్పినా మారదు అలా లేడు ఆనందంగా ఉన్నాడు తృప్తిగా ఉన్నాడు అలా చూస్తున్నాడు అలెగ్జాండే నేను చక్రవర్తిని ఎంత జయించాను మహాపరాక్రమంతుంది అయితే ఏంటట అన్నాడు ఏం కదలేదు ఆశ్చర్యపోతున్నాడు ఈయన ఇలాంటి గొప్ప జ్ఞాని నువ్వు నాతో వస్తావా నా రాజ్యానికి తీసుకెళ్తాను నా భోగాలన్నీ ఇస్తాను నీకు నాతో పాటు అన్నాడు ముందు నేను హాయిగా సూర్యకాంతిని ఆస్వాదిస్తున్నాను నువ్వు అడ్డగా ఉన్నావు పక్కకి అదే చాలు నాకు అన్నట్టు అండి వెంటనే కోపం వచ్చి కగ్గంతి చంపేస్తాను నేను అన్నాడు నువ్వు నన్ను చంపలేవు అన్నాడు ఎందుకు చంపలేను అన్నాడు నేనంటే మూడున్నర మూర్ల పెండదేహాన్ని అనుకున్నావా అన్నట్టు ఇక్కడ మరి నేనెవరిని అప్రమేయ సర్వగతహా అన్నాడు భయపడిపోయి కత్తులు అపరిపెట్టాడండి వాడి జ్ఞానం ఎటువంటిది చూడండి అటువంటి జ్ఞానం కలిగిన మహానుభావులు ఈ పరిమిత దేహంలో ఉన్నట్టు కనబడతారు కానీ ఈ పరిమిత దేహం నేనైనా భ్రాంతి లేకుండా ఉంటారు అంటే అటువంటి జ్ఞానులు అలాంటి జ్ఞాను కన్న దేశం ఈ దేశం అలాంటి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు గురువుగారు ఇక్కడ అది నీ అసలు స్వరూపమయ్యా అది నీ అసలు స్వరూపం అది గ్రహించాక ఇటువంటి విషయాలు ఆలోచిస్తాం అది నాను శోచతు అది గొప్ప విషయం ఆ యోగి పేరు కళ్యాణదాస్ ఈ కథ రికార్డెడ్ కథ ఇప్పటివరకు చెప్పడం జరిగింది ఇక్కడ ఎంత దివ్యమైన కథ పోని నువ్వు ఒకటి అనుకుంటావు నేను చచ్చిపోతాను నేను బ్రతుకుంటాను అని అనుకునేవాడివే నువ్వైతే అంటే దేహమే నువ్వు అనుకున్నట్లయితే అప్పుడు కూడా నువ్వు ఏడవక్కర్లేదు యుద్ధం చేయన్నాడు ఇక్కడ అలా కూడా అంటే పూర్తి మెటీరియలిస్టిక్గా నాస్తికుల్లో ఆలోచించిన అని చెప్తున్నాడు అంటే తత్వజ్ఞాన రహితులు దేహాత్మ భావన కలిగిన వారు కోణంలో నువ్వు ఆలోచించినా యుద్ధం చేయాలి ఎలా చూసినా నువ్వు యుద్ధం చేయాల్సిందే తత్వ దృష్టితో చెప్పేశాడు యుద్ధం చేయి ఇప్పుడు వ్యవహార దృష్టి లేదా దేహాత్మవాద దృష్టి లేదా తత్వజ్ఞానరహిత దృష్టి ఇంతవరకు తత్వజ్ఞాన సహిత దృష్టి చెప్పాడు ఇప్పుడు తత్వజ్ఞాన రహిత దృష్టి తత్వజ్ఞానం లేని వాళ్ళు అంటే ఎవరు అందరూ ఇవాళ కూర్చోపెట్టి మాట్లాడేవి కానీ తత్వజ్ఞానం ఎవడికి ఉందండి ఎవడికి కావాలనుకుంటాడు ఒక నూటికి తొంభై తొమ్మిది తత్వజ్ఞానం కావాలని కూడా అనుకోని వాళ్ళే తత్వజ్ఞానం లేని వాళ్ళు అనలేదు నేను తత్వజ్ఞానం కావాలని కూడా అనుకోని వాళ్ళే అందులో పాయింట్ ఫైవ్ ఉందే వాళ్ళు మాత్రం తత్వజ్ఞానం కావాలనుకుంటారు అందులో ఎన్నో పాయింట్లు కెతే వాడు తత్వజ్ఞానం కోసం ప్రయత్నిస్తాడు ఈ మాట నేనలేదు కోపం ఇచ్చుకోవడవద్దు కృష్ణ పరమాత్మ తర్వాత శ్లోకాల్లో చెప్తాడు కోట్ల కొలది మనుషుల్లో ఒక్కడికి మాత్రమే తత్వజ్ఞానం కావాలని దృష్టి కలుగుతుంది ఎందుకంటే అందరికీ మోక్షార్హత ఉంటుందా ఎవడికి చివరి జన్మో వాడికి మాత్రమే జ్ఞానంపై మమకారం ఏర్పడుతుంది ఇది తెలుసుకోండి లేని వాడికి లేదు అది మీరు చెప్పింది నాకు అర్థం కాలేదండి ఎందుకలా చెప్పారంటే నాకు అర్థమైపోయింది అయ్యా నీకు ఎన్నో ఉన్నాయని చెప్తాడు గురువుగారు ఇక్కడ అంతే అయితే ఒక్కటి ఇంతవరకు నువ్వు వినది శాశ్వత విషయం గనక అది నీ వినడం వల్ల నీ సంస్కారంలోకి వెళ్ళిపోయి నీకు అతి త్వరగా ఎక్కువ జన్మల బదులు కొంచెం తక్కువ జన్మల్లో ముక్తి పొందగలవు అందుకోసమే పనికి ఇక్కడ అది కలిగించవలసింది అంత రమ్యమైన విషయం తర్వాత శ్లోకంలో అత చైన నిత్య నువ్వు ఎల్లవేళలా పుట్టేది మరణించేది అని భావించినట్లయితే దానికి కూడా శోకించకూడదు ఇది పుట్టేది మరణించేది శరీరం అన్నప్పుడు పుట్టేది ఎలాగో మరణిస్తుంది కదా కానీ మరణించేదానికి దుఃఖించడం ఎందుకు అది చెప్తున్నాడు ఇక్కడ అలా నువ్వు ఆలోచించినట్లయితే ఒక యూనివర్సల్ లా ఉంది జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్య తస్మాదపరిహార్యే నత్వం శోచితు నిప్పు వేడిగా ఉందని ఎందుకు ఏడుస్తో వేడిగా ఉండడం నిప్పు లక్షణం అంతే కదా మంచు చల్లగా ఉందని ఎందుకు ఏడుస్తావు మంచు చల్లగా ఉండడం మంచు లక్షణం పుట్టింది చచ్చిపోతుంది అని ఎందుకు ఏడుస్తావు చావడం దాని లక్షణం అన్నాడు ఇక్కడ సహజ లక్షణం గురించి ఏడుస్తావే ఏమిటి ఇక్కడ కనుక నిప్పుకు వేడి ఎలాంటి సహజ లక్షణమో మంచుకు చల్లదని ఎలాంటి లక్షణమో పుట్టిన శరీరంగా చావడం అలాంటి సహజ లక్షణం సహజ లక్షణం గురించి ఆడవడం ఎందుకండి అది అపరిహార్యేర్థే అపరిహార్య అర్థే అపరిహార్యే అర్థే అంటే అనివార్యమైనది అయినటువంటి విషయములో పరిహరించుటకు సాధ్యము కాని విషయంలో నత్వం శుచితం అర్హస్యే నువ్వు ఏడవక్కర్లేదు అన్నాడు ఏదైతే నువ్వు పరిహరించలేవో దాని అది తెలుసుకున్నాడు అంటే చావకుండా ఆపగలవా ఆపలేవు కదా ఆపలేని దాని గురించి ఏడవడువిందుకు అనవసరంగా కనీసం చచ్చేవరకు సుఖంగా ఉండు దానికే ఏడవక్కర్లేదు కనుక వీడు చచ్చిపోతాడు అనే విషయంకి నువ్వు బాధపడక్కర్లేదు తస్మాత్ అపరిహార్యార్థి ఒకటే గుర్తుపెట్టుకో చచ్చి పుట్టింది చచ్చి తీరుతుంది చచ్చింది మళ్ళీ పుట్టి తీరుతుంది ఆ విషయం తెలుసుకోవాలి అది పుట్టి తీరుతుంది ఈ రెండో మాట ఎందుకు చెప్పాడు అంటే చచ్చి పుట్టింది చచ్చిపోతుంది అంటే దుఃఖం కలగచ్చు అయినా చచ్చిపోయినప్పుడు మళ్ళీ పుడతాడు ఈ రూపంలో కాబట్టి మరొక రూపంలో అంతే కదా అంటే ఒకరు అన్నారు ఈ రూపంలో మరి ఉండడు కదండి అందుకే దుఃఖం అని ఈ రూపంలో ఉండడు కదండి అందుకే దుఃఖం ఈ రూపంలో ఉండేడు ఆరా చూపిస్తా నీ చిన్నప్పుడు ఆల్బమ్ నువ్వు పారేసుకున్నా నా దగ్గరుంది ఆ ఫోటో చూపించాడు చూడు ఈ మొహానికి ఇప్పుడున్న మొహానికి ఏమీ లేదు మరి ఈ రూపంలో లేదుగా ఇప్పుడు మొహం మరి ఎందుకు దుఃఖపడలేదు అది పోయిందని ఒకటే చెప్పాడు ఇక్కడ రూపం పోయింది దుఃఖిస్తే ఆ రూపం పోయింది ఇప్పుడే నీ కళ్ళ ముందే నువ్వు ఉన్నప్పుడే ఆ లేదు మరి ఎందుకు చెప్పే ఇది మారిపోయింది ఒక సంఘటన అలా ఉండాలనుకున్న సంఘటన లేదు అది పూర్తి జ్ఞాపకము లేదు ఇప్పుడు అనుభవము లేదు ఏమీ లేవు ఇక్కడ అవునా లేదా ఒకప్పుడు నేను చక్కగా తీసుకు వెళ్ళి చేసి పన్నీరు చల్లారు ఇప్పుడు నీకు ఆ ఆ పన్నీరు తలుచుకుంటూ ఇప్పుడు వాసన చూస్తూ ఉంటావా పోయింది అది కానీ ఏది కావాలి కనుక పుట్టిన తర్వాత చస్తావు చచ్చిందరు పుడతావు అంటే నువ్వు ఉంటావు అది చెప్పడం ఇక్కడ చచ్చిందరితో పుడ పుడతావు మరో రూపంలో పుడతావు అంతే ఒక మహానుభావుడు చెప్పాడు ఇవాళ నిద్రపోయి పొద్దున్న లేచామంటే ఈ దేహంతో నిద్రపోయి మరో దేహంతో లేచావు చావడం అంటే ఈ దేహంలో నిద్రపోయి మరో దేహంలో లేవడం ఉన్నాడు ఎంతో జగ్గా చెప్పాడండి జార్జ్ బెర్నా షా చెప్తాడు ఈ మాటని ఇక్కడ తస్మాత్ అపరిహార్యర్థే మార్పు అపరిహార్యం అది మార్పుని మార్చలేడు కనుక దానిలో ఏడవనక్కర్లేదయ్యా నడిక్కడ ఎంతో జగ్గా చెప్పడు భౌతికంగా చూసినా ఇది ఏడవకూడనది అంతే కదా అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్నేవా తత్రకా పరిదేవనా పరిదేవనము అనే మాటకి ప్రళాపము అర్థం చెప్పారు అంటే దాని గురించి అర్థోర్బులు గుండెలు పోతుగా ఏడబడు ఎందుకయ్యా అని అర్థం ఇక్కడ పరిదేవనం అంటే వేదన దాని గురించి వేదన ఎందుకంటే ఇవాళ భూతములు భూతములు అంటే కలిగి ఉన్నవి ఉన్నట్లు కనబడుతున్నవి భూతములు ఇప్పుడు భూతాలు అంటే ఏమిటి అందరూ భూతములువే కదా అంతే కదా నువ్వో భూతం నేనో భూతం ఇక్కడ ఉన్నవన్నీ భూతములే ఏకోవిష్ణుడు మహద్భూతం పృథక్ భూతాన్ని అనేక సహా అన్నారు కదా ఇవన్నీ భూతములే ఎదురుగా కూర్చున్న భీష్మ ద్రోణాదులు అందరూ నువ్వు భూతానివి నీ వైపాడు నువ్వు భూతములు ఈ భూతములు లక్షణం ఏంటంటే అవ్యక్తాధీని భూతాని ఇవాళ నీ ముందు రూపములు కనబడుతున్నాయి ఇవి ఒకప్పుడు అవ్యక్తములు అంటే కనబడకుండా ఉన్నాయి అవ్యక్త ఆదిని మొదట ఇవి అవ్యక్తములు వ్యక్త మధ్య మధ్యలో కనబడుతున్నాయి మళ్ళీ అవ్యక్త నిధనాన్ని మళ్ళీ ఇవి పోతున్నాయి ఎక్కడికి పోయో తెలియట్లేదు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియట్లేదు ఎక్కడికి పోతున్నాయో తెలియట్లేదు మధ్యలో మాత్రమే నీకు కనబడుతున్నాయి కనుక అవ్యక్తము అంటే కనబడిన స్థితిలోంచి వచ్చి కనబడినవి మళ్ళీ కనబడిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటే దాని గురించి ఆడబడి ఎందుకయ్యా అన్నాడు ఇక్కడ ఒకటే మాట కాస్తత్ర కా పరిదేవన అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే భారతంలో అనేక చోట్ల ఈ బోధలు కనబడుతూ ఉంటాయండి అనేక చోట్ల కనబడుతూ ఉంటాయి అందులో స్త్రీ పర్వంలో ఒక మాట ఉంటుంది భారతంలో ఆ పర్వంలో చెప్పిన మాటని శంకర భగవత్ పర్వం రొటకిచ్చారు మొత్తం భారతాన్ని ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేసాడో కుర్రాడు పదహారేళ్ళ కుర్రాడు మర్చిపో దయచేసి ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఎంత వెళ్ళొచ్చింది ఇంకా తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం అనుకునే వాళ్ళం పదహారేళ్లకే మహానుభావుడు ఎలా రాసిపెట్టి చూడు చూడండి ఇక్కడ మహాభారతంలో స్త్రీ పర్వంలో ఉన్న మాట ఇక్కడ కొటి కోట్యశరైన అదర్శనాత్ ఆపతిత పునశ్చర్శనంగత నావు తవ నతస్ నతస్చత్వం వృథాకా పరిదేవన ఇదే మాట వృథాకా పరిదేవన మాట తత్రకా పరిదేవన అనే మాట రెండూ రాసింది వ్యాసుడేగా అందుకే ఆ పదం అక్కడ యథాతథంగా తీసుకున్నాడు చూడండి ఇక్కడ అర్థం ఏంటంటే అదర్శనాత్ ఆపతిత అదర్శనాత్ అంటే కనబడని స్థితిలోంచి వచ్చి కనబడుతూ పునశ్చర్శనంగత మళ్ళీ అదర్శన స్థితికి వెళ్ళిపోయినటువంటివి ఎలా సత్యములవుతాయి అన్నాడు ఇక్కడ సత్యము కాని గురించి బాధ ఎందుకు అందుకే అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధరాన్యవ తత్ర కాపరిదేవన ఇప్పటి వరకు చెప్పినవి జాగ్రత్తగా తెలుసుకుంటే వాళ్ళు పోయారు వీళ్ళు పోయారు అని కానీ ఇది పోయింది ఇది పోయి పోతోంది అని కానీ రెండు బాధలు పోతాయండి ఇక్కడిక్కడ మరి అన్నీ పోతున్నాయే ఏది మిగలదా అంటే మిగిలే వస్తువు ఒకటి ఉంది అదే నువ్వనే ధైర్యం కలుగుతుందండి ఇది సరిగ్గా ఆలోచించగలైతే ఇంతకంటే కావాల్సిందేముంది దీని నిలబడిపోతే ముక్తి ఇంతకంటే మరి ఇక్కడ ఇంత చక్కగా బోధించి ఇప్పుడు ఇంత చక్కగా ఆత్మతత్వం గురించి చెప్పాను కదా అదంతా తేలికనుకున్నావా ఆత్మ ఎంతో సులభమయ్యా ఆత్మ ఇతే ఇదే అదే నీ స్వరూపం చెప్పగానే స్పష్టంగా అర్థమైపోయింది కదా అర్థమైపోయింది కానీ నిలబడగలుగుతున్నామా లేదు తెలిసాయనకు మహానుభావుడికి పొందవలసింది అదే సత్యం కానీ పొందే ప్రయత్నం లేదు పొందే సాధన లేదు పైగా అనుభవం అంతకంటే అది ఇది కదా అది ఉంటుంది ఈ మూడు లేవు ఇంత స్పష్టంగా కనబడుతున్న సత్యం ఇన్ని కోట్ల ఎంతమంది పొందగలుగుతున్నారు ఇది చెప్పండి ఇక్కడ అందరూ పొందలేరయ్యా దీని గురించి చూసినవాడు వాడు అంటే అనుభవించిన వాళ్ళు అరుదే చెప్పేవాళ్ళు అరుదే వినేవాళ్ళు అరుదే విన్నా గ్రహించేవాళ్ళు కూడా అరుదే ఇది చెప్పుకో ఆత్మ అయితే అంతటో ఉంది కానీ ఆత్మజ్ఞానులు అందరూ ఉండరు అది తెలుసుకోండి ఆత్మ సర్వవ్యాపకం ఆత్మజ్ఞానులు మాత్రం అందరూ కారు తెలుసుకోండి ఇక్కడ అది ఎక్కడో కోటికొక్కడు ఆశ్చర్యం అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా ఆశ్చర్యం దేన్ని అంటారండి చెప్పండి వండర్ అని దేన్ని ఏది రేరు అది వండర్ అంతే కదా ఏది అరుదో అది వండర్ ఎక్కడా లేనిది ఒక చోట కనబడితే వండర్ అంతే కదా ఎక్కడా లేనిది ఒక్క చోట కనబడితే వండర్ ఎక్కడా కనబడి ఒక్క చోట కనబడింది పై ఎక్కడా లేనంత కనబడింది దీన్ని కదా వండర్ మీరు అంటారు ఇక్కడ కనుకనే నాయన ఆశ్చర్యవత్ కశ్చిదేవం ఆశ్చర్యవత్పశ్చతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ ఆశ్చర్య ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శృత్వాప్యేనం వేద నచయివ కశ్చిత్ ఇది కూడా కఠోపనిషత్తులో ఏడో వల్లలో చెప్పబడ్డ మంత్రం యథాతథంగా ఇక్కడ చెప్పాడండి ఇక్కడ అంటే ఎంతవరకు ఆత్మజ్ఞానం అనాత్మ ఆత్మానాత్మ వివేకం చూపించాడు అందరికి అర్థమైనట్టే అనిపించారు చేశాడు ఆయన చెప్పాడు నట్టే అనిపిస్తుంది కానీ నట్టు బిగించుకుని వాళ్ళు కొద్దిమంది ఉంటారు నాయన అన్నాడు ఇక్కడ అది అత్యంత అరుదు ఇది తెలుసుకోండి కొందరు అన్నారు ఇవి జ్ఞానం కంటే భక్తి చెప్పిస్తే బాగుంటుందండి భక్తులు మాత్రం దొరుకుతారు అనుకున్నారా భక్తి అనే భ్రాంతిలో ఉన్నవాళ్ళు దొరుకుతారు భక్తులు కూడా దొరకడం మహాకష్టం మహాకష్టం తెలుసుకోండి దీనికంటే భక్తి చాలా బాగుందండి కృష్ణుడి వర్ణిస్తుంటే ఆహా ఎంత బాగుందో ఏది వర్ణిస్తున్నంతసేపు తర్వాత అదే నిలబడదు ఆ మాటకు వస్తే ఆత్మతత్వం మాత్రం వింటున్నంతేపు బాగాలే నువ్వు నశించవు శాశ్వతం అంటే అది కూడా వినడానికి బాగుంది కృష్ణుడినో విష్ణువునో శివుడినో వర్ణిస్తున్నప్పుడు అది కూడా అప్పటికి బాగుంది ఈ రెండూ నిలవలేదు అది వచ్చేది బాధ అందుకే సత్యం గురించి తెలుసుకున్నవాడు కష్టం చెప్పేవాడు కష్టం వినేవాడు కష్టం విన్నా గ్రహించేవాడు కష్టం అన్నాడు ఇక్కడ గొప్ప విషయం అరుదు ఆశ్చర్యం అనే అత్యంత అరుదైనది అని అర్థం తీసుకోవాలి అతి విరళం అతి విరళం విరళం అంటే ఎక్కడో రేర్ అండి అన్నాడు ఇక్కడ రేర్ కనుక జ్ఞానమంతా చెప్పేవో జ్ఞానం అందరికీ రాదని కూడా నాకు తెలుసు ఎందుకంటే జ్ఞాని ఒక్కడు దొరికిన మహా ఒక్కడ దొరికిన దొరకడం కూడా మహా కష్ట తర్వాత చెప్తాడు మనుష్యానా సహస్రేషు కశ్చిద్త సిద్ధయే యతతా సిద్ధానా కశ్చిన్ మాం వేత్తి తత్వత బహూనా జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచే వాసుదేవస్సర్వమితి సమాత్మా సుదుర్లభ దుర్లభము అంటేనే రేర్ సుదుర్లభ బాగా దుర్లభం అన్నాడు ఇక్కడ ఎందుకంటే పరమాత్మ అంతటా ఉంటాడు కానీ దుర్లభుడు అంత తేలిగ్గా దొరకడు మన అంతటో ఉన్నవాడు తెలుగ్గా దొరకపోవడం ఏంటంటే అది నీ అజ్ఞానం చేత దొరకట్లేదు జ్ఞానం కలిగిందా సులభ అందుకే దుర్లభ ఆయనే సులభ ఆయనే సులభ సువ్రత సుముఖ ఆయనే దుర్లభ దుర్గమహ దుర్గ ఆయనే అని ఆయనే ఇది తెలుసుకో కనుక ఆత్మతత్వము దుర్లభము అందుకే ఇక్కడ ఆశ్చర్యమనే శబ్దానికి ఈ అర్థం ఎలా చెప్తా ఎలా చెప్తావయ్యా అంటే దుర్విజ్ఞేయ అయం ప్రకృత ఆత్మా భగవత్పాద వారు భాష్యం రచించారు దుర్విజ్ఞేయ విజ్ఞేయము అంటే తెలియబడుట తెలియబడినది దుర్విజ్నేయ అంటే అంత తేలికగా తెలియబడదు అంత తేలికగా తెలియబడని దానినే ఆశ్చర్యం అంటారు ఇక్కడ అందుకే ఆశ్చర్యవత్ పశ్చితే కశ్చిత్ యనం కశ్చిత్ ఎవడో ఒక్కడు ఆశ్చర్యకరంగా దాన్ని చూస్తాడు ఆశ్చర్యకరంగా దాన్ని చూస్తాడు అంటే చూడు పెద్ద ఆశ్చర్యం వండర్ ఎవడో ఒక్కడు చూస్తాట ఆ మాటనే కతిచన చిదానందలహరిం అని సౌందరలహులో చెప్పారు మాకు ఆ శ్లోకం వచ్చండి ఇదైతే రాదు కానీ అక్కడ కూడా ఇదే చెప్పాడాను నీకు రాదనే చెప్పాడు అందులో కూడా అందుకే భజంతిత్వాం ధన్యాహ కతిచన చిదానందలహరిం అమ్మవారు ఎర్రచీర కట్టుకున్నారు వడ్డానం కట్టుకున్నారంటే కళ్ళు చెమర్చుతాయి కానీ చిదానందలహరి అనేటటువంటి కేవలం చిదానంద ప్రవాహం అంటే అది తెలియబడుతుంది ఆ దుర్విజ్ఞేయం అందుకు కతిచన చిదానంద ఆ కతిచన అనే మాట ఏంటో ఇక్కడ కశ్చిత్ అనే మాట అర్థమైందండి ఇక్కడ కశ్చిత్ అంటే ఎవడో ఎవరో అని అర్థం ఇక్కడ చెప్తుంది ఎవడో ఒక మహాపురుషుడు ఆశ్చర్యకరంగా దాన్ని చూస్తాడు అంటే ముందు అతను అనుభవానికి తెచ్చుకుంటాడు అనుభవానికి తెచ్చుకున్న వాళ్ళందరూ చెప్పరు ఇది తెలుసుకోండి ఇక్కడ అనుభవానికి తెచ్చుకున్న వాళ్ళందరూ చెప్పరు మనం కానీ ఏదైనా ఒక వస్తువుని చూడ్డానికి వెళితే ఇంకొంటుందండి ఎంత వేగం పది మందికి చెప్పేస్తామా ఆత్రం పది మందికి చెప్పేవాళ్ళని ఆనందింపజేస్తామని కాదు నువ్వు చూడలేదు నేను చూసే కదా అని మీ సార్ మెలియడానికి అంతే అది కూడా అందుకే ఏ జలపాతం దగ్గరకో ఎక్కడికి వెళ్ళగానే వెంటనే తీసి అలాగా నువ్వు చూడో కెమెరాకు చూపిస్తావు ఇప్పుడు ఒక పెద్ద ప్రార్థం వచ్చిందండి ఇప్పుడు ఏ జమనే ఒక మహాపురుషుడు వచ్చిన మహాత్ములు వచ్చిన ఆఖరు శివుడు ప్రత్యక్షమైన సెల్ఫీ తీసుకునే స్థితిలో ఉన్నావు మన దౌర్భాగ్యం సెల్ఫీలో పెడతావు ఎందుకది అందుకు చూపించడానికి నువ్వు ఎప్పుడైతే ఫోన్ తీసేవో నీకు బహిర్ముఖత్వం పెరిగిపోయింది అని అర్థం బహిర్ముఖత్వం పెరిగిపోతే అమ్మవారు దూరం అవుతారు అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖుల్లభ మనల్ని పతనం చేయడం కోసం భగవంతుడు కనిపెట్టిన గొప్ప పరికరం ఇది అవునా లేదా చెప్పండి ఇక్కడ ఎందుకంటే కొంతలో కొంత బహిర్ముఖత్వం లేకుండా ఉన్నా ఖాళీ గుంటే పరమార్థం తిరుగుతుంది ఇప్పుడు ఇంకా అవకాశం లేదు ఈ రోజుల్లో చాలాసేపు వెయిట్ చేస్తున్నారండి బోరు కొట్టింది అనక్కర్లేదు వాడు బోరు కొట్టుకోకుండా ఇటే చూస్తున్నాడు వాడికి ఎవరికి ఇప్పుడు ఏం బాధలేదు వాడి కాలక్షేపం వాడి కుంటుంది పక్కవాడితో తప్ప ప్రపంచంలో అందరితో మాట్లాడతాడు అవునా లేదా బాగా అర్థం చేసుకోండి అద్భుతమైన దృశ్యాన్ని కళ్ళారా చూసి ఆనందించే స్థితి కోల్పోయం దీంట్లోనే చూస్తా దీంట్లో చూసేటప్పటికి జీవనం లేదు జడం ప్రతిదీ అంతే అయిపోయింది మీరు ఆలోచించండి ఒక్కసారి పక్కకు తీసేసి చూడండి ఒక్కసారి అలవాటు తప్పిపోయింది మనకి వెళ్ళి తోడ్డం కళ్ళు అలవాటు తప్పిపోయింది ఆఖరికి అద్భుతమైన సీన్ అన్న దీంట్లోనే చూస్తావు ఇలా చూడవు ఇది ఎందుకు చూస్తున్నామంటే తడు ఇంకోటి చూపించడానికి కమనా లేదా నువ్వు చూసి ఎప్పుడు ఆనందిస్తావు అది లేదు అందుకే ఇంకోటికి చెప్పేదేనే ఆత్రం వేరండి అందుకే మహానుభావులు చెప్పరు ఎందుకంటే చెప్పినా నీకు అర్థం కాదని వాడికి తెలుసు అందుకే ఇంకోటికి చెప్పి ఉపన్యాసం చెప్పారంటే ఎంతో కొంత అజ్ఞానం ఉంటే అని చెప్తాడు మాబొట్టుగాళ్ళు ఇంకోటి తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే ఇది చెప్పినా గ్రహించే వాళ్ళు ఉండరు అటువంటిప్పుడు చెప్పేందుకు కర్మ ప్రారంధం చెప్పేవాడికి ఏం చేస్తాం కానీ వాడు తరించాలన్న తపనుంటే కొంతమంది కరుణాలుగులు మాత్రం చెప్తారని ఆ మాతకు వస్తే ఆదిశంకర భగత్వాదు పట్టిందండి మా బాంట్లగాల కంటే మాకేం తెలుసో చెప్పడం వాడికి తెలియలేదని కోపం వినలేదని ఆగ్రహం వికారాలని దానికంటే చెప్పకుండా కూర్చోడు పరమశాంతి మరి భగత్పాదుల వారు లాంటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే కరుణ కరుణ కరుణ కరుణ అరే మీరు సంసారంలో పడి కొట్టుకుపోతున్నారు అనిత్యమైనవే నిత్యం అనుకునే భ్రాంతి చదువు నిత్యము అనిత్యంలో పడిపోయారు మాట జాగ్రత్తగా ఉన్నారా అనిత్యమే నిత్యమనే భ్రాంతి చేత నిత్యమే అనిత్యంలో కూడా కొట్టుకుపోతున్నారు అసలు నిత్య వస్తువు నువ్వనే విషయం ఎప్పుడు తెలుసుకుంటారు జాలి పడ్డాడండి ఇక్కడ ఎందుకంటే పది మంది కలిసి ఒక చెరసాల్లో బంధింపబడ్డారు చెరసాల్లో కొట్టుకుపోతున్నారు అక్కడే సంతానం కలిగింది ఆ సంతానానికి సంతానం కలిగింది వీళ్ళు బతుకంత చెరసాల్లో అలా చెరసాల్లోనే బతుకుతున్నారు మొదట చెరసాల్లో బంధింపబడ్డ వాడికి చెరసాల కాక మరొక ప్రపంచం ఉందని తెలుసు కానీ తెరసాలలో పుట్టిన పిల్లలు వాళ్ళకి పుట్టిన పిల్లలకి వీళ్ళకి చెరసాలు తప్ప మరకట్లేదు కనుక ప్రపంచం ఏమిటి చెరసాల అక్కడ మధ్య వాళ్ళు పడేసే భోజనమే పరమాన్నం అందులోంచి కనబడే ప్రపంచమే ప్రపంచం ఇదే భావంలో ఉన్నారు ఎవరు ఆ చెరసల్లో పుట్టిన వాళ్ళందరూ అందులో పొరపాటుని ఒక్కడు ఎలాగో బయటపడ్డాడండి బయటపడ్డేవాడు బయట ప్రపంచం చూశాడు ఎంత అద్భుతమైన ప్రపంచం ఉందా ఇక్కడ ఎవడో పడేసిన తిండి కాదు మనం తెచ్చుకోవచ్చు తినచ్చు ఎంత విశాలమైన ప్రపంచం ఉందా అరే అని ఆనందిస్తూ ఉన్నాడు ఒకడు కానీ వాడికి అనిపించింది ఇంత ప్రపంచం ఉందే ఇంత ఆనందమని తెలియక ఆ చెరసాలు కొట్టుమిట్టాడుతున్నారే నాతో పుట్టిన వాళ్ళు నాకంటే ముందు పుట్టిన వాళ్ళు నాతో ఉన్నవాళ్ళు అరే అరే వాళ్ళకు కూడా ఇది చూపిద్దాం అని పరిగెత్తుకి మళ్ళీ చెరసాలకు వెళ్ళాడండి ఆయన్ని పాపం మళ్ళీ చెరసాలకు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అదొకటి ఉంది నిజంగా మన బ్రతుకు చెరసాల బ్రతకు కాదు మన ఎంతో గొప్ప బ్రతుకు ఏ కర్మ కొంత నిజంగా గొప్ప ప్రపంచం ఉందిరాని అని చెప్పెట్ట ఈ చెరసాల వాళ్ళందరూ మోహలాల పెట్టుకు చూస్తున్నారు ఈయన పడుతున్న బాధ ఉంటుందండి ఎందుకంటే చెరసాలకు కాక మరో ప్రపంచం ఉందని వీళ్ళకి ఊహకు కూడా తెలియదు ఈయనకు అనుభవానికి వచ్చింది ఊహకు కూడా తెలియని వాళ్ళకి తనకు అనుభవానికి వచ్చింది చెప్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు చెరసాల కాక ప్రపంచం ఉంది అది ఎలా ఉంటుంది అని అడిగారు వీడు ఇంకొక చెప్పడానికి ఎంత బాగుంటుందంటే ఇంతకంటే పెద్ద ఊచలుంటాయా ఇంతకంటే పెద్ద బుచ్చలు భోజనం పెడతారా అంటే వాడి ఎంత కాదన్నా ఈ చరసాలే బొచ్చాయి ఇద్దా దాటి వెళ్ళట్లేదు వాడి ఇక్కడ ఎవడో పడేసే తిండి వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అప్పుడే చెప్పినాయన ఏమంటాడండి ఏడుస్తాడా వీళ్ళకి నేరకుపోయి చెప్పాను బాధపడతాడా పారిపోతాడా ఓపికంటే అయ్యో రానైనా విన్నాయన నా మాట విన్నా అంటే నమ్మితే కదా బయటకు వస్తాడు కనీసం అది కూడా లేదు అదేవిధంగా అనాత్మ విషయాల తాదాత్మ్యం అలవాటైపోయి అసలు విషయం చెప్తూ ఉంటే గ్రహించలేని స్థితి ఈ చెరసాల్లో మగ్గిపోయిన జీవులకు ఉంటుంది బయటకెళ్ళిన మహానుభావుడు కృపాలువైతే మళ్ళీ వెనక్కిచ్చి చెప్తాడు అలా చెప్పిన కృపాలులే శంకర భగవత్పాదు లాంటి వారు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు వినాలి నువ్వు కనుకనే ఎంత చెరసాల్లో అంతటి నుంచి మగ్గుతున్న వాళ్ళు తెలుసుకోగలిగారా ఒక్కడు తెలుసుకోగలిగాడు ఆ తెలుసుకున్నవాడు ఆశ్చర్యపోయాడా లేదా ఆ అంత ఊటు ఉందా అని మనం ఆశ్చర్యపోయేమో లేదో విని కనుక ఆశ్చర్యపోయేటట్టు తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంత చరసాల్లో ఒక్కడు ఆశ్చర్యవత్పశ్చది కశ్చిదేనం ఎవడో ఒక్కడు ఆశ్చర్యకరంగా తెలుసుకుంటాడు ఆ తెలుసుకున్నవాడు ఎవడో ఒక్కడు చెప్తాటండి మనం అనుకుంటూ ఉంటాం రమణులు లాంటి మహానుభావులు ఉన్నారా అని రమణులు లాంటి మహానుభావులు ఇంకెంతరెందరెందరో ఆ గుహలో ఉన్నారు ఆ ఒక్క మహానుభావుడు మన కోసం గొంతు విప్పాడంతే గొంతు విప్పని మహానుభావులు ప్రకటింపబడని మహానుభావులు ఎందరున్నారో అరుణగిరి గుహలలో మనకేం తెలుసు ఇక్కడ అందుకు ఆశ్చర్యవత్పస్థితి ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా నువ్వు ఉన్నంత జనాభా వాళ్ళు ఉండరు బాగా తెలుసుకో ఇక్కడ మనమున్నంత జనాభా జ్ఞానులు ఉండరు జ్ఞానుల జనాభా చాలా తక్కువ పుణ్యాత్ములు జనాభావే తక్కువ అందులో జ్ఞానులు జనాభా తక్కువ ఒక ఆయన అన్నాడు ఎక్కువ మంది పెడితే స్వర్గం అంతా రద్దీ ఏం బాధలేదన్నాడు ఒక ఆయన అంత ఎక్కువ మంది స్వర్గానికి వెళ్ళినట్ట ఆ రద్దీ అంతా నరకంలోనే ఇక్కడ కొద్దిమంది వెళ్ళినా వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు పుణ్యం కుర్చి ఊరికి ఎందుకు వచ్చేస్తారు కానీ ఎప్పుడు మంచి ఖాళీగా ఉంటాయి హోటల్ గదులన్నీ లగ్జరీ హోటల్స్ ఉంటాయండి కనుక అయ్యయ్యో ఒక ఆయన అన్నాడు ఏమండి మీరు ఇంత వేదాంతం చెప్పేస్తున్నారు కదా అందరూ వైరాగ్యవంతులు అయిపోతే ప్రపంచమైపోతుందని పిచ్చిన ఆయన వైరాగ్యవంతులు కారు అని చెప్పి నాకో వింటున్నప్పుడు అలా అనిపిస్తుంది అంతే తర్వాత ఏమీ ఉండదు ఎందుకంటే మొన్న ప్రవచనం అంత అయిన తర్వాత బయటకు వెళ్ళి చీరంతా బాగుంది కానీ మ్యాచింగ్ బ్లౌజ్ లేదండి అందుట ఇంత భగవద్గీత ఏమైపోయిందండి అంటే మనం ఎక్కడున్నామో తెలిసింది కదా చెప్పును వదిలిపెట్టి ప్రవచనానికి కూర్చుంటాం పెడుతూనే చెప్పులేసుకు వెళ్ళిపోతాం అలాగే ప్రపంచ విషయాలను అక్కడ పెట్టి కాసేపు పరమాత్మ దగ్గర ఒకవేళ ఉంటే మళ్ళీ పెడుతున్నప్పుడు అదే మోసుకుపోతాం ఇలాంటి ఇలాంటి వారికి ఎవడ చెప్తాడండి ఎవడో కొంతమంది చెప్తారు అందుకే ఆశ్చర్యవత్పశ్చతి కష్టదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్య అదే విధంగా తథాయవ అదే విధంగా ఆశ్చర్యంగా కొందరు చెప్తారు ఆశ్చర్యవత్న మన్య శృణోతి ఆశ్చర్యంగా కొందరు వింటారు అవునా ఒక ఆయన ఇంత వేదాంత జ్ఞానం ప్రపంచానికి అంతరికీ తెలియాలని చెప్పి రికార్డ్ చేసి ఏదో ట్యూబ్లో పెట్టాడు నీట్ ట్యూబో నాట్ ట్యూబో పెట్టాడు అక్కడ వెంటనే ఇంకా వ్యూర్సు లైక్స్ డిస్లైక్స్ ఎన్ని వచ్చేసేయండి అక్కడ ఇవి చూడండి మీరు ఒక్కసారి ఏదో ఒక సినిమా పాటకి లక్షలు ఉంటాయి ఒక వేదాంత విద్యకి వన్ ఉండడం కూడా మహా కష్టం టూ కూడా చూశారండి ఎలా అయిపోయిందో ప్రపంచం ఇంత వేదాంత విద్యకి అయితే మంది రెండు వేల అదేదో సినిమా పాటకి మిలియన్సా క్రోర్సా అంటే అయితే ఇదేదో వేదాంత విద్యనైనా అన్నాడు ఎందుకంటే ఇది అందరికి అర్థం కావట్లేదండి అంటే సరిగ్గా వేదాంత విద్య చెప్పేనని అర్థం అందరికీ అర్మమైపోయి బోల్డ్ అంత మంది వచ్చేసంటే వేదాంతం తప్ప మిగిలిందేదో చెప్పాను అంత అది అందరికీ అర్థం కాదు అది అందరూ వినరు వచ్చి కూర్చుని వినరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇదే సమయంలో ఒకప్పుడు రమణులు వారు తన ఆశ్రమంలో కూర్చుని ఉండగా ఒక విషయం జరిగింది ఒక ఆయన అడుగుతుంట మా అంటే ఏమిటండి మా అంటే ఏమిటండి అని పై దేశాల నుంచి వచ్చాడు కానీ రమణులు తప్ప ఇంకే దృష్టి లేదు ఆయనకి మనకు అన్ని దృష్టే నన్ను నా భక్తిని అవతల వాడు గుర్తించాలే అనే బాధ ఎన్ని ఉంటాయో మనకి ఈయన గురువుగారిని చూస్తూ కూర్చున్నాడు ఇటు అనేక మంది కూర్చుని ఉన్నారు మాయంటే ఏమిటని అడిగెట్టండి రమణుల వారిని రమణుల వారు సమాధానం చెప్పలేదు చిన్న నవ్వుతున్నారు ఈ లోపల ఆఫీస్ నుంచి సెక్రటరీ గారు పరిగెత్తుకొచ్చో మేనేజర్ గారు పరిగెత్తుకొచ్చి ఫలానా దేశ నాయకుడు బిఏపీ గారు ఇక్కడికి అన్నారు అవునా అన్నారు అంటే తీసినా ఇక్కడ చాలా ధరీవం లేవలేదండి లేస్తే రమణ మహర్షి అవుతారా ఎందుకు అలెగ్జాండర్ దగ్గర కళ్యాణ్ దాసులు అలాంటివారు ఆయన అవునా అన్నట్ట ఆయనకి మహానాయకుడు వచ్చాడన్న పక్కటే అక్కడున్న ముందున్న బిచ్చగాడు వచ్చాడన్న ఒకటే ఆయనకి ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ అని అలాగే చూస్తున్నాడు ఎందుకంటే ఆయన ఉపాధులు పట్టవు ఆత్మదృష్ట అదే తానే ఉన్నాడు అందుకే అవునా అన్నాడంతే ఈ లోపల ఆయన వచ్చాడు దర్శనానికి ఆయన దర్శనానికి వచ్చి తిరిగి వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక్కడ మిగలేదు ఇంతవరకు ఆయన ముందు కూర్చుని వేదాంతం విందామని కూర్చున్న వాళ్ళు వచ్చిన వీఏపీతో పాటు వెళ్ళిపోయారు అప్పుడు ఇంకా ఇవి రాలే లేకపోతే అవి ఏతో పాటు సెల్ఫీలు ఫోటోలు ఇవన్నీ తీసుకోవడానికి ఆయనతో పాటు వెళ్ళిపోయేవారు వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుందాం అందరూ వెళ్ళిపోయారు ఈ పాశ్చాత్యులు ఒక్కడే కూర్చున్నట్టు ఆయన దగ్గర ఎందుకంటే ఆయన ఇక్కడ నాయకుడు తెలియదు బెచ్చగాడు తెలియదు కాబట్టి ఆయన రమణుల కోసం చాడు జ్ఞానం కోసం అక్కడే కూర్చున్నాడు మిగిలిన వాళ్ళు ఇంతవంత వరకు కూర్చునున్నారు రమణుల దగ్గర ఎందుకు ఇదిగో ప్రవచనానికి వచ్చి కూర్చున్నట్టు ఆయన ముందు అందరూ కూర్చున్నారు అంతవరకు హాలు రమణుల వారిని కోసం ఎందుకంటే జ్ఞానుల దగ్గరికి కూడా వెళితే తీర్థమిస్తాడా విభూధిస్తాడా అనేది చూస్తాను తప్ప జ్ఞానమిస్తాడా అని ఆశించే వాళ్ళు అంతమంది ఉన్నారండి ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ అంతే కదా మా మనవుడు గురు గురువుల దగ్గరికి వెళ్తే తీర్థం తీసుకున్నాం కానీ ఆయన మనవుడు భార్యను వదిలిపెట్టు కూర్చున్నాడు తెలుసుకో ఇక్కడ ఏది పట్టుకు వేలాడుతూ అది ఇస్తాడని ఆయన దగ్గరికి వెళ్ళేవా ఆయన దగ్గర అది గ్రహించు ఇవి లేకుండా ఆయన హాయిగా ఉన్నాడే నాకు ఇవి ఉంటే గానీ హాయిలేదనుకుంటున్నానే అని ఒక్కసారైనా ఆలోచించామా ఆలోచించని మన దేవిరింపులు అర్థమవుతాయి మొత్తానికి ఇప్పుడు ఏం జరిగింది ఆ నాయకుడు వివైపీ విఐపి గారు ఆయన ఉప ఉపరాష్ట్రపతో రాష్ట్రపతి ఎవడు ఆయన వెనకాడు వీళ్ళందరూ పెరిగెత్తారు ఎందుకంటే రాష్ట్రపతి వచ్చాడు ఆయనతో నేను ఫోటో తీసుకున్నా ఆయనతో తిరిగా చెప్పుకోవాలి కదా పది మందికి మరి వేదాంత జ్ఞానం మళ్ళీ వచ్చి కూర్చోవచ్చు రామణ వారి దగ్గర ఆయనే వీళ్ళందరూ వెళ్ళిపోయారండి ఈయన మాత్రం వెళ్ళలేదు ఏవడిగా విందాక మాయంటేమిటి చూసావుగా ఇదే అన్నాడు అది ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ ఇదే మాయండి ఇక్కడ అక్కడ వరకు ఆహా ఓహో అని వాళ్ళందరూ అదే మాయా అందుకే వినడం కూర్చోవడమే అరుదు చూసినవాడు అరు అరుదు ఆశ్చర్యవత్ చూసినవాడు అరుదు అంటే అనుభవానికి తెచ్చుకున్నవాడు అరుదు చూచుటా అంటే అనుభవానికి తెచ్చుకున్నట తర్వాత ఆశ్చర్యవత్ వదతి చెప్పేవాడు అరుదు ఇక శృణోతి వినేవాళ్ళు అరుదు శ్రుత్వాప్యానం మా స్వామి బలే చెప్పాడండి ఇక్కడ శ్రుత్వాప్యానం వేదన చేయవ కచిత్ విన్నప్పటికీ కూడా ఏ ఒక్కడు తెలుసుకోలేడు సుమా అన్నాడు ఇక్కడ ఎంత చక్కటి ఆటారు ఇక్కడ విన్నంత మాత్రాన్ని తెలిసిపోతుందా తెలియబడదు చెప్పాడు ఆయన మరి వినడం ఎందుకండి ఎప్పుడూ ఎవడో ఒక్కడు మళ్ళీ ఆశ్చర్యోత్పశ్చిత్ అవుతాడేమోనని అంటే దీన్ని బట్టి బ్రహ్మ విద్య అంత తేలిక కాదు లోక దృష్టి ఉన్నంతగా శాస్త్రదృష్టి ఉండదు శాస్త్రదృష్టి ఉన్నంతగా వివేచనా దృష్టి ఉండదు ఇది తెలుసుకోండి ఎందుకంటే లోక దృష్టితోనే ప్రతిదీ చూస్తాం శాస్త్రదృష్టితో చూడడం కనుక లోకంలో నూటికి తొంభై శాతం వారు లోక దృష్టితోనే చూస్తారు శాస్త్రదృష్టితో కొందరే చూస్తారు శాస్త్రదృష్టితో కూడా శుద్ధ విచారణ దృష్టి కలిగిన వాళ్ళు మళ్ళీ కొందరుంటారు అందులో అనుభవం కలిగిన వాళ్ళు కొందరుంటారు ఇది తెలుసుకోవాలి కనుక ఎవరికి చర్మ చరమ జన్మయో వారికి మాత్రమే ఆత్మజ్ఞానము నందు ఆసక్తి కలుగుతుంది లేదా రెండు మూడు జన్మల్లో మరో పది జన్మల్లోనైనా మోక్షం పొందే రాత ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానంపై ఆసక్తి కలుగుతుంది వాడిక్కడ సాధన పొదలు పెడితే తర్వాత జన్మలు తగ్గించుకోవచ్చు కూడా ఎందుకంటే జన్మలు పొందే దేహం నువ్వు కాదయ్యా నువ్వు కాదయ్యా నువ్వు కాదయ్యా నువ్వు కాదయ్యా అంటే ఇంకా జన్మలు పొందగలిగే దేహాలు లేకుండా ఉండే స్థితి కూడా రావచ్చు గ్రహించాలి అందుకే వేదాంత విద్య వింటూ వింటూ వింటూ వింటూ ఉంటే మన కర్మలు క్షయమవుతాయి ఈ మాట చెప్తున్నారు వేదాంత విద్యాశ్రవణం అంత గొప్పది అందుకే ఎవడికి చర్మదృష్టయో వాడికి మాత్రమే దీని ఉంటుంది కనుక ఆశ్చర్యోత్పశ్చతి అనే మాట ఎంత గొప్ప విషయం అండి ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కర్మాసక్తులు వాళ్ళకంటే తక్కువ మంది ఉంటారు జ్ఞానాశక్తులు ఇంకా తక్కువ మంది ఉంటారు తెలుసుకోండి కానీ జీవులు మూడు క్లాసిఫై చేయాలి భోగాసక్తులు కర్మాసక్తులు లేదా యోగాసక్తులు జ్ఞానాసక్తులు కనుక భోగాసక్తులు ఉన్నంత కర్మాసక్తులు ఉండరు అంటే ధర్మాన్ని ఆచరించాలని ఆసక్తి కలిగిన వాళ్ళు భోగాలు ఆసక్తి కలిగిన వాళ్ళకంటే తక్కువే అవునా కదా చెప్పండి ఈ ధర్మాసక్తుల కంటే తక్కువ జ్ఞానాసక్తులు జ్ఞానాసక్తుల కంటే తక్కువ జ్ఞానులు తెలుసుకుంటా జ్ఞానంపై ఆసక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు కానీ జ్ఞానులు చాలా తక్కువ మంది ఉంటారు అందుకే అద్వైత పండితులు ఎక్కువ మంది దొరుకుతారు కానీ అద్వైత దొరకడం ఇది గ్రహించవలసింది ఈ విధంగా ఆశ్చర్యవత్పశ్చతి అనే మాట ద్వారా దుర్విజ్ఞేయ అయం ప్రకట ఆత్మ అనే విషయాన్ని చెప్పారు ఆత్మ ఆశ్చర్యకరమైనది అద్భుతం ఆత్మయే అద్భుతం కాదు అంతటా ఉంటుందట అంతకంటే అద్భుతం ఏంటండి ఇక్కడ నాశనం లేనిది శాశ్వతమైనది అదే నా స్వరూపంట గానీ తెలియబడట్టేది అంతకంటే అద్భుతమేంటి అటువంటి అద్భుతమైన ఆత్మ తెలుసుకునేవాళ్ళు అరుదు అనే విషయాన్ని ప్రస్తావించిన జగద్గురువులకి నమస్కరిస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయమార్గే మహిం మహిషా గోబ్రాహ్మణిభ్య శుభమస్తునిచ్చం లోకా సమస్తాసుకునోభవంతు కాళే వర్షతవజ్జన్య పృథివీ సస్యాలిని దేశోయ క్షోభరహితో బ్రహ్మణసూ నిర్భయా అపుత్రపుత్రిణ సుతు పుత్రిణ సుతు పౌత్రిణ అధనా సధనాస్సంతు జీవంతు శరదంశతం మంగళం కౌసలింద్రాయ మహనీయాత్మని చక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం నమః పార్వతీపదే హర హర మహాదే